ప్రార్థిస్తాను దేవుని వాక్యాన్ని జ్ఞానించే ముందు కొంచెం కళ్ళు మూసుకొని ప్రభావ నాతో మాట్లాడు ప్రభావ మీరు మాట్లాడే దేవుడు మాట్లాడి రాయి రప్పవు కావు మన హృదయాన్ని సరి చేసుకుందాం ఆయన స్వరానికి మనకు సిద్ధపడదాం ఈ లోకం ఎంతో శబ్దాలతో నిండి ఉంది హృదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో శబ్దాలు మనం వింటా ఉన్నాం డిస్టర్బింగ్ శబ్దాలు డిస్టర్బింగ్ న్యూస్ అందులో ఎక్కడా సమాధానం లేదు ఎక్కడ చేసిన మరణకాండ ఎక్కడ చేసిన ఘోరమైన మోసము పాపము కానీ మన ప్రభులనే మనకు సమాధానం శాంతి మన జీవితాలకి సమాధానం అనుగ్రహించబడి ఆయన అది కేవలం ఆయన వాక్యం ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది పరిశుద్ధ వరు మీకు వరణాలను అయినా కృపమాయడం మీకు ఎంతో స్థుతులు ఈ యొక్క సాయంత్రం సమయమైనా మీ యొక్క వాక్యాన్ని గణించగ మేము వచ్చినాం ప్రవ్వా ఇంకా అనేక మంది రానవింటుండగా ప్రవ్వా వాళ్ళు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ముఖ్యంగా బూరల తీర్పు అన్న అంశాన్ని కొన్ని నెలల నుంచి కదా మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వ మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో బదనాలు ఇవి మా వల్ల కాని పని ప్రవ్వ కానీ చిన్న గొర్రె పిల్లని పట్టుకుని నడిపించినట్లు మీరే మమ్మల్ని వీటన్నిటిని అర్థం చేసుకునే భాగ్యాన్ని యోగ్యతని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో బదనాలు మీ యొక్క పరశురాత్మ నడిపి మాకు దయచేట్ నూతనంగా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ఇవి మీ నుండి కలిగినాయి ప్రవ్వా కాబట్టి మీ యొక్క మనసును మేము ధరించుకొని వీటిని గ్రహించలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఎంతో మేము త్వరగా సిద్ధపడాలా అనేకలను అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అన్నీ నడిపించండి ఇక్కడికి వచ్చిన మీ యొక్క వాక్యం చేత ఓ ప్రవ్వా తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం వాటిని అర్ధం చేసుకోవాలా వాటిని జీర్ణం చేసుకోవాలా అను అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా తయారు చేయమని యేసు క్రీస్తు నామం తండ్రి ఈరోజు డేట్ ఎయిత్ మే టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల సంవత్సరము బాబులోనియన్ గ్రీగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా క్యాలెండర్ చూసినప్పుడల్లా మనం బొబులోని కాలంలో ఉన్నామని జ్ఞాపకం చేస్తుంటది ఎంతమందికి తెలుసు అది బొబులోను బబులోను లో తయారు చేయబడిన క్యాలెండర్ బబులోన్ తయారు చేసిన క్యాలెండర్ ఎవ్రీ టైం నేను ఇట్లా వాచ్ చూసుకున్నప్పుడు ఈరోజు నేను కావాలని వాచ్ కట్టుకోలే ఎవరి టైం వాచ్ చూసినప్పుడు ఆ చిన్న నీడు సెకండ్స్ నీడుల్ ఉంటది కదా ఆ సెకండ్ నీడుల్స్ చూసినప్పుడు అలా నాకు ఒకటే గ్యాప్ వస్తుంది బబులోన్లు వీళ్ళు కనుకున్నాను అది దాని కాలంలో మనం చూస్తాం కదా నెబుగం కాలంలో చూస్తాం నెబుగందేసర్ ఏం చేసిన ప్రపంచం నుంచి మంచి గ్యాను అందరినీ తీసుకుని వాళ్ళ దేశంలో మినిస్టర్స్ లాగా పెట్టుకున్నాడు ఎందుకంటే ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు మనకి అడ్వైజర్స్ లాగా ఉంటే మన దేశాన్ని మనం ఇంకా పైకి తీసుకొని పోవచ్చు అన్న తలంపగలిగిన వాడు నెంబర్నే సార్ కాబట్టి ఆయన దగ్గర రకరకాల జ్ఞానులు ఉండేవాళ్ళు అందుకే మనం ఎప్పుడు చూస్తామంటే ఆయన కలిగిన దర్శనము ఆయన కలవరపడతా ఉంటాడు ఆ దర్శనాన్ని చూసి దాన్ని అర్థం చెప్పేవాడు ఎవడు అని వెతికినప్పుడు రకరకాల జ్ఞానవంతులు వచ్చి చెప్తుంటారు ఎవరిది స్వీకరించాడు చివరికి దానియాలు చెప్పినప్పుడు స్వీకరిస్తాడు కాబట్టి ఈ లోకపు తెలివి ఆయన దృష్టిలో వెరితనం అనేది అక్కడ సరి జ్ఞాపకం చేయబడుతుంది అంత ఇంటెలిజెంట్ అంత నాలెడ్జ్ ఉన్న మనుషులని ఆయన జమ తీసుకున్నారు బబులోనికి అంటే బబులోని ఆ రోజులలో అంత గొప్ప దేశంగా ఉండడానికి కారణం అదొక కారణం ఇంటెలిజెంట్ పీపుల్ అందరినీ తీసుకుపోయి రకరకాల ఇన్వెన్షన్స్ చేపించి ఆ దేశాన్ని అంత గొప్పగా చేసుకుంటూ నెమ్మకం ఈ రోజు ప్రపంచంలో ప్రపంచంలో నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు వెరీ ఇంటెలిజెంట్ గోల్డ్ మెడలిస్ట్లు బెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అంతా అమెరికాకి పోతారు అది కూడా బబులో లాగానే కనిపిస్తూ ఉంటుంది నాకు కానీ మన దేశం కూడా చాలా ఇంటెలిజెంట్ దేశం బయట ఇండియన్సా అంటారు బయట దేశన్సా యువర్ ఆల్ బ్రెయిన్ పీపుల్ అంటారు జర్మన్స్ ఇండియన్స్ అంటే అమ్మో మీరు చాలా తెలియగలంటారు నాకు ఇండియా కూడా బబులన్ లాగా కనిపించింది అదీగా చూస్తే ఇంగ్లాండ్ ప్రపంచాన్ని అంత గడగడలాడించిన దేశం ఒకరోజు అది బబులోన్ కదా జర్మనీ ఒకప్పుడు గడగడలాడించింది యూరోప్ అంతా బబులోను కాదా రష్యా గద్దరగోళం చేసింది ప్రపంచాన్ని అంతా గడగడలాడించింది అది బబులోన్ కదా ఈ లోకం అంతా బబులోన్ లాగానే కనిపిస్తారు యుగ సమాప్తికి వచ్చేప్పటికీ కానీ మనం చూస్తాం బబులోన్ లేదు ఈ ప్రకృతి సహజంగా లేదు అది ఎక్కడుంది నెబుబ్ గజర్ కాలం తర్వాత అది శిథిలం భూ గర్భంలోకి వెళ్ళిపోయింది ఈ రోజు లేదు ఆ నార్దర్న్ ఇరాక్ ఇరాన్ ఆ ప్రాంతంలో పెద్ద మైదానం అది ఇప్పుడు అంతే కేవలం ఇసుక అక్కడ అంతకంటే ఏం కనిపించదు ఆ ఇసుక ఎప్పుడు తవ్వాలా దాని క్రింద ఎప్పుడు దాన్ని బయట తీసుకొని రావాలా ఎవరు తీసుకురావాలని ఎందుకంటే ఒకప్పుడు అది వైభవంతో కలిగిన దేశం అది ప్రపంచాన్ని అంతా పరిపాలించిన దేశము అది నామరూపాలు లేకుండా కళ్ళకి కనిపించకుండా మాయమైపోయింది కానీ ప్రగంలో ఉంది బబులోన్ బబులోను కూలను కూలలు అని మనం ధ్యానిస్తాం అక్కడ ఒక ప్రవచనం మరి అది ఎక్కడుంది బబులోన్ ప్రకృతి సహజంగా ఈ రోజు లేదు బబులోన్ కానీ అక్కడ ఉంది ప్రాబ్లం పెద్ద కూలని కూలను ఎందుకు అంటే ఈ రోజు పాతవి గతించి సమస్తం కృతమైనవి కాబట్టి ఇప్పుడు ఉండే బబులోను ఈ కండ్లకు కనిపించదు ఈ కళ్ళకు కనిపించాలా నీ హృదయ నేత్రంలా కనిపించాలా నీ యొక్క నేత్రంలో కనిపించాలా మనకు కనిపిస్తుంది అది ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా మనం ఉంటుంది బబులోని కాలం జ్ఞాపకం చేస్తుంది అది ఎన్నిసార్లు అది ప్రభు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోన్ బబులోన్లో ఉన్నవాడికి దుస్థితి తప్పదు దాని నుండి ఎవరు తప్పించుకొని పోతారో వాడు రక్షింపబడతాడు అందుకే దానికి పట్టిన దుస్థితి మీకు పట్టకుండా త్వరగా దాంట్లోంచి బయటికి రండి అన్నాడు మనం అందరం వచ్చిన వాళ్ళం కదా కానీ ఈరోజు నాకు సాయంత్రం నేను వాక్యాలు ధ్యానిస్తుంటే బయటకు వచ్చే వాళ్ళకి ఎన్ని కష్టాలుంటాయి అనేది వాక్యాలు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాడు ఇక్కడ ఎన్నెన్నో వాక్యాలున్నాయి కానీ ఎప్పుడు కూడా మనం అట్లా అటువంటి దృక్పథంతో వాటిని ధ్యానించలే కానీ యుగ సమాప్తి చివరున్నాము తన బిడలకు ఇవన్నీ ప్రభు కానీ చూసేవాడు చూసేవాడు కొరత ఆయన చెప్పాలనుకుంటుడు ఎవడు వినేవాడు లేడు ఎవడు వినేవాడు లేడు కాబట్టి మనం ఆ రీతిగా ఉండకుండా మనం ఎంతో ఆసక్తితో ఆయన స్వరాన్ని వినడానికి దూరం వచ్చినాం ఆయన ఖచ్చితంగా మనకి వీటన్నింటినీ బయలుపరుస్తాడు మనం వాటిని ధ్యానిస్తాం ఎవరికి అర్థం కాని రీతిగా ఎన్నడూ చెప్పబడే రీతిగా అవి మనకి అనుగ్రహించబడ్డాయి ఎందుకంటే ఒక తరం వారికి వీటిని అనుగ్రహిస్తా అన్నాడు వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడింది అన్నాడు ఈ వాక్యాలు కాబట్టి ఇవి మీరు అర్థం చేసుకుంటారు అందుకే మనం ప్రకటన గ్రంథంలోని బుర్రల తీర్పు అన్న అంశాన్ని కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నప్పుడు మనం కేవలం ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఇంకా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది కదా బుర్రల తీర్పు ఆరంభమై త్రీ మంత్స్ అవుతుందా మూడు నాలుగు నెలలు అవుతుందా త్రీ మంత్స్ అవుతున్న మనము కేవలం నాలుగైదు వర్షాల ఉన్నాం ఎనిమిదవ అధ్యాయంలో ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మనము పన్నెండవ వర్షాన్ని ధ్యానిస్తున్నాం గత నాలుగు వారాలు ఇది నాలుగవ వారమా ఐదవ వారమా బుర్రల తీర్పు రికార్డింగ్స్ ఇది నాలుగవ వారమా ఐదవ వారమా ఐదవ వారమనుకుంటా ఫోర్ రికార్డింగ్స్ ఆల్రెడీ ఐదు మినిటే ఫోర్ అవర్స్ మినిమం ఫోర్ అవర్స్ ప్రతి రికార్డింగ్ నేను చెక్ చేసేటప్పుడు తెల్లవారి రేపు నేను స్టార్ట్ చేస్తాను ఫైవ్ ఓ క్లాక్ రికార్డింగ్ ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చూస్తా టైం అక్కడ వన్ అవర్ ఎయిటీన్ మినిట్స్ వన్ అవర్ ట్వెంటీ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లనే ఉంటాయి మొత్తం రికార్డింగ్ దాని తర్వాత ఆ శబ్దాలు ఈ ఫ్యాన్ శబ్దాలు ఆ హార్న్ కార్ల శబ్దాలు మోటార్ శబ్దాలు ఇవన్నీ తీసేస్తే వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ వస్తుంది అంటే నాయిస్ డిస్టర్బెన్సెస్ మహా అంటే ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉంటలేదు రికార్డింగ్స్ లో అందరూ మంచి క్వాలిటీ రికార్డింగ్ ఎంజాయ్ చేయాలి ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆనందించాలా అంటే మనము వాళ్ళకి కంఫర్టబుల్ గా దాన్ని తయారు చేయాలా కొన్నిసార్లు చాలా కష్టం కొన్నిసార్లు వింత వింత శబ్దాలు ఉంటాయి కొన్నిసార్లు సర్ది ఉంటుంది తుమ్ములు వస్తూ ఉంటాయి మనసులందరూ మొబైల్ ఫోన్ రింగ్ అవుతా ఉంటుంది అవన్నీ రికార్డు అవుతా ఉంటాయి అందులో ఎంత జాగ్రత్తగా డెలీ డెలీట్ చేయాలంటే దాన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేయాలా ఆ ఫైల్ ని ఎక్స్పాండ్ చేసి కరెక్ట్ ఎక్కడ రింగ్ స్టార్ట్ అయిందో అక్కడ మార్క్ పెట్టాలా ఎక్కడ ఎండ్ అయిందో అప్పుడు తీయాలా కొన్నిసార్లు ఏమైతుంది మాట్లాడుతుంటము రింగ్ కూడా అవుతా ఉంటది రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్ అవుతాయి అవి చాలా కష్టం అది తీయడం చెప్తున్న అర్థమవుతుంది ఎందుకు అర్థమైతుంది సైలెంట్ మోడ్ లో పెట్టుకుంటే వైబ్రేటర్ మోడ్ లో పెట్టుకుంటే ఎమర్జెన్సీ ఫోన్స్ తెలుస్తాయి అదొకటి స్కిల్ నేర్చుకోవాలా మనోది అట్లా రకరకాల సౌండ్స్ ఉంటాయి కొన్నిసార్లు ఆ ఆ బాల్ బేరింగ్ పైన ఫ్యాన్స్ ఉంటాయి మనుజ్ గారి ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది మొన్న ఆదివారం వాళ్ళ ఇంట్లో అటుపై ఆదివారం అటుపై అటుపై ఆదివారం సాయంత్రం వాళ్ళ ఇంట్లో రికార్డింగ్ స్టార్ట్ చేస్తే అది ఏది హెలికాప్టర్ లాగా శబ్దం వస్తుంది ఆ ఫ్యాన్ అండ్ మళ్ళీ బేరింగ్స్ పోయినాయో మళ్ళీ ఏం పోయినాయో రీన శబ్దం వస్తుంది రికార్డింగ్ అంతా అదే ఉంది సో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చిండు ఎటువంటి సౌండ్స్ అన్ను మనం డిలీట్ చేయొచ్చు డిలీట్ చేసి మంచి స్టూడియో క్వాలిటీ రికార్డింగ్ పెడితే మనుషులు చౌకి పెట్టుకుని విన్నప్పుడు వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు డిస్టర్బెన్స్ లేకుండా వాట్యం వినాలా అది నా ఆశ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మైండ్ లో సరే నేను సౌండ్స్ గురించే మాట్లాడుతున్నానా లేక పరిపరి విధాలు పోయే మనసు గురించి మాట్లాడుతున్నానా అది కూడా ఇంపార్టెంట్ అతను నీ మైండ్ రకరకాల స్థలాల్లో పరిగెత్తినప్పుడు నువ్వు అవకాశాన్ని పోగొట్టుకుంటావు ఆయన మాట్లాడే టైంకి వినేవాడు ఆయన ప్రవచనాలు నెరవేరే టైంకి ఎవడు పట్టించుకోలేదు ఏసు పుట్టే టైంకి ఎవడన్నా పట్టించకుండా ఆయన పుట్టుకను ఎవడన్నా గుర్తుపట్టగలిగిండా ఇస్రాయల్ దేశంలో ఆయన ప్రవచనం ఆయన పుట్టుకకు సంబంధించిన దగ్గర దగ్గర ఆరు ప్రవచనాలు ఉన్నాయి ఆ ఆరు వందల ప్రవచనాలు నెరవేరే టైంకి ఇస్రాయల్ దేశంలో ఎవరు గుర్తించలేదు మెసడానికి రెండే కుటుంబాలు గుర్తించినాయి ఎలిజబెత్ జరియాల కుటుంబము యోసేపు మరియల కుటుంబం వెంకట మరియ గర్భంలో పుట్టిండు కాబట్టి ఈ రెండే కుటుంబాల ఆయన పుట్టుకను గుర్తుకు అంత పెద్ద దేశంలో కొన్ని వేల కుటుంబాలలో రెండే కుటుంబాలు ఆ ప్రవశాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి నెరవేరే టైంకి ఇది తిరిగి నెరవేరబోతుంది అనేసి జ్ఞాపకం చేసిండు ఆయన తిరిగి వచ్చే టైంకి మనుషుకు మనం తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అని తిరిగి వచ్చినప్పుడు కూడా నేనవేరుతుందంట అదే చూడండి ఎంతమంది పుట్టది విశ్వాసం క్రైస్తవుల సంఖ్య అధికమవుతుంది కానీ విశ్వాసం ఆయన తిరిగి వచ్చినప్పుడు మనిషికి తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా ఆయననే ఇస్తున్నాడు ప్రశ్న కాబట్టి మీరేం చేయాలా ప్రవ్వా నేనైతే విడిచిపెట్టను ప్రవ్వా నేనేమైనా నిన్నే వెంబడిస్తాను అని అదే రీతిగా మనకు ఒక భార్య తప్పగించబడింది మన స్వార్థపరణంగా నేను ఒక్కడినే రక్షణ పొందుకోవాలా నేను ఒక్కడినే కృపావరాలు పొందుకోవాలా నేను ఒక్కడిని ఆశ్రవాలు పొందుకోవాలా నేనొక్కడినే సేవ చేయాలా అనేది కాదు అందరు చేయాలా అందరు కృపావరాలు పొందుకోవాలా అందరూ స్వస్థతలు పొందుకోవాలా అందరూ అద్భుతాలు చూడాలా జీవితాలలో అనేకల జీవితాలలో నడిపించాలి అందుకే మనం ఇతరులను వెలిగించే సేవ జీవితం అనేది కాబట్టి అటువంటి సేవ జీవితాలు మనం ఉన్నాం కాబట్టి ఇవి ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి నిస్వార్థమైన సేవ జీవితాలు మనం ఉండాలా మనం ఏమి ఇండ్లు కట్టుకుంటలేము మనం ఏమి ప్రాపర్టీస్ కట్టుకుంటలేము మనకు ఒక రిజిస్టర్డ్ బాడీ అంటు లేదు ఒక బ్యాంక్ అకౌంట్ అంటూ లేదు కానీ దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు రిజిస్ట్రేషన్ కి డబ్బులు ఇస్తా ఉన్నాడు ఖర్చుకి తగిన సమయానికి డబ్బులు ఆటోమేటిక్గా వస్తున్నాయి ఇంకా ఈ నెల ఎక్కడికలు వస్తాయి ఎందుకంటే దేని అంతే పర్ఫెక్ట్ లెక్కలు ఉండదు మనం సేవ జీవితంలో ఆయన అనుగరిస్తూనే ఉన్నాడు ఆయన తప్పక పోషించే దేవుడు యహోవా ఈ రే కదా కాబట్టి ఈరోజు నాలుగవ బూరకు సంబంధించిన మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం మీరు అనుకోవచ్చు ఇంకా నాలుగు గంటలు అయిపోయింది ఇది ఇంకొక గంట ఈరోజు అంటే ఐదవ గంట స్టార్ట్ అయ్యవచ్చు అంటే ఐదు వారాల నుంచి నాలుగవ భూరకు సంబంధించిన విషయాలే ధ్యానిస్తున్నామంటే ఇవి ఎప్పుడు ఎండతాయి అది ప్రకృతి సహజంగా ఆలోచించడం ఇవి ఎండ్ అయ్యేది కాదు ఈ వాక్యము జీవ జీవమున్నది కాబట్టి ఆయన జీవం ఉంది ఇది కంటిన్యూస్ గా పోతూనే ఉండాలా అది ఎప్పుడు ఎండ్ అవ్వాలా ఆయన తిరిగి వచ్చినప్పుడే ఆయన ఇప్పుడు మనం పరోక్షంగా చూస్తున్నాం కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాం పరోక్షంగా చూడడం అంటే ఇక్కడ చూసుకుంటున్నాం వాక్యంలో ఎందుకంటే వాక్యం కాబట్టి కాబట్టి ఇప్పుడు చూడండి ఈ రోజు కొన్ని విషయాలు నేను చూపించబోతున్నాను గత నాలుగవ వారాల నుంచి మనం చూస్తున్నది ఏంటంటే పన్నెండవ వచనంలో నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీప్కటి కమ్మునట్లు పగటిలో మూడో భాగంన సూర్యుడు ప్రకాశింపకున్నట్లును రాత్రిలో మూడో భాగంన చంద్ర నక్షత్రంల ప్రకాశం ఉండకున్నట్లును వాటిలో మూడో భాగము కొట్టబడేను చూడండి ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే తల వెంట్రికలో ఒకటి కూడా రాలేదు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కొట్టబడను దాని తర్వాత అవి చీకటి అవి చీకటి చీకటిగా మారిన కూడా ఉంది అక్కడ వీటికి సంబంధించిన విషయాలు మనము నాలుగు గంటలు ఆల్రెడీ ఒకటే వచ్చనము నాలుగు గంటలు అంటే నేను అనుకుంటా సండే చర్చలన్నైతే భరించలేడు ఒక్క వచ్చినము నాలుగు గంటలంటే ఒక భరిస్తాడా భరించలేడు కానీ ఇంకా రిలీజ్ కాలే నాకు ఇంకా కంప్లీట్ కాలే ఇంకా ఇంకెన్ని నాలుగు పేజీలు ఉన్నాయి నాలుగు పేజీల మెటీరియల్ ఉంది ఇది చూడండి ఇవన్నీ రాసుకున్నా నేను వచ్చనాలు ఇవన్నీ రాసుకున్నా ఇవన్నీ ఇవన్నీ పెన్సిల్ మార్క్స్ ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు ముగించాలా మనం ఇవి కాక సెకండ్ పేజ్ కూడా స్టార్ట్ చేసుకుని కొన్ని రాసుకున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ రాసుకున్నాదిగా ఇప్పుడు ఇవన్నీ ధ్యానించాలా నాకేదో ఓపిక ఉంది వాళ్ళు మీకుందా ఓపిక అందుకే పోయినవరా మనకు ప్రభు చూపించింది ఎందుకు క్రైస్తవులకు ఓపిక ఉండదు అంటే ఫటాఫట్ రెడీ టు ఈట్ రెడీ టు వేర్ ఎవ్రీథింగ్ రెడీ ఫట్ ఫట్ ఫట్ ఫట్ అయిపోవాలి అంది అందుకే ఈ రోజుల్లో చర్చిస్తే మెసేజ్ ఓన్లీ హాఫ్ అన్ పెడుతున్నారు తక్కిందంతా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే రిమైనింగ్ హాఫ్ అవర్ ఓన్లీ వాక్యం పెడుతున్నారు అంటే తక్కిన వాటికి అన్నిటికీ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టి వాకింగ్ పిచ్చినప్పటికి హాఫ్ అన్ అవర్ పెడతారా నా ఓ దృష్టిలో అది రివర్స్ కావాలా ఆరాధనకి ప్రార్థనలకి అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ వాకింగ్ పెంచినప్పటికీ హాఫ్ అవర్ వాకింగ్ చెప్తారు ఆ వన్ అండ్ హాఫ్ అవర్ పాటలు పాడి పాడి అలసిపోయి ఆ రిమైనింగ్ హాఫ్ అవర్ వాకింగ్ టైంలో కళ్ళు మూసుకుంటారు నా అనుభవం కొన్ని సంవత్సరాల క్రితం నేను కొయ్యనుండేవాడిని చర్చ్ మధ్యలో కూర్చుండేవాడిని కాబట్టి ఆ సిలవ మోసుకొని నా వాళ్ళ చర్చ్ తిరగాల శిలోవ మోసుకొని ఆ గౌన్ వేసుకొని గౌన్ వేసుకుని చర్చి చుట్టూ తిరిగి వచ్చి పాటలు పాడుకుంటా చర్చిలోకి వచ్చినాక లోపలికి వచ్చినాక ప్రతిసారి ఒక పాట పాడినప్పుడు నిలబడదా మేము ఫస్ట్ మేము నిలబడితే అందరు నిలబడతారు పాడి పాడి అలసిపోయి ఆ వాకి రెండు మూతల పడతాయి ఫ్యాన్ ఉంటది కదా మరీ గంభీరంగా నిద్ర ఇది క్రైస్తవ జీవితం కానీ మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఆయన మాట్లాడే దేవుడు దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు ఎందుకంటే ఎన్నో సార్లు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు కాలం నుంచి ప్రవాక్తల ద్వారా మాట్లాడిండు దేవుని భక్తుల ద్వారా మాట్లాడిండు విజ్ఞ సమాప్తికి వచ్చే తన కుమారుడు ద్వారా మాట్లాడేడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు తన బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు వాక్య రూపకంగా మాట్లాడుతున్నాడు దర్శ మాట్లాడుతున్నాడు కలల రూపకంగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఈ మూడు గుంపులని మనము గుర్తించిన కొరకు ప్రయాసపడుతున్నాం నాలుగు వారాల నుంచి ఏందా మూడు గుంపులు మొదటిది సూర్యుడు రెండవది చంద్రుడు మూడవది నక్షత్రము ఇవి ఏవి కూడా చీకటి కావు ప్రకృతి సహజంగా చూస్తే సూర్యుడు చీకటిగాడు ఎండాకాలం తెలుస్తుంది మీకు సూర్యుని ఎఫెక్ట్ ఎంత హీట్ ఉంది ఫార్టీ టూ ఫార్టీ కూడా దాటిపోతుంది నేను ఇంకొక వన్ టూ ఇయర్స్ లో ఫిఫ్టీ మినిమం ఫిఫ్టీకి అలవాటు పడతాం మనం అప్పుడు ఎయిర్ కండిషనర్స్ కూడా కొత్త టెక్నాలజీ రావాల్సి వస్తుంది అర్థమవుతుందా అవి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటితే ఆ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయగలవా చేయగలం చేయవు కాబట్టి ఎయిర్ కండిషన్ టెక్నాలజీ కూడా మారిపోవలసి వస్తుంది ఎందుకంటే అరబ్ కంట్రీస్లలో మినిమం ఫిఫ్టీ మాక్సిమం సిక్స్టీకి వెళ్ళిపోతుంది టెంపరేచర్ అంత అన్యాయం ఉంటుంది ఆ దేశాలలో కాబట్టి ప్రకృతి సహజంగా ఇవి నిజంగా నెరవేరుతాయా అనేక ప్రాంతాలలో విన్నప్పుడు వాక్యాలు పాస్టర్స్ చెప్పడము పుస్తకాలలో చదివినప్పుడు ఇవన్నీ ప్రకృతి సహజంగా నెరవేరుతాయని చెప్తారు వాళ్ళు కానీ పాతవి ఎందుకు గతించినాయి క్రొత్త ఇదిగో సమస్తం కృతమైన ఎందుకున్నాడు పౌలు ఇవి పాతవి నువ్వు ప్రకృతి సహజంగా చూస్తే చూడండి మరోసారి మూడవ భాగము సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము నా మూడవ భాగము చీకటి కమ్మునట్లు సూర్యుడు చంద్రుడు నక్షత్రములలో మూడవ భాగము చీకటి కావడం మూడవ భాగం అనేది మనం చూసినాం కొన్ని వరాల క్రింద నుంచి చూస్తున్నాం కానీ వాటికి చీకటి ఎట్లా గమ్ముతుంది సూర్యునికి చీకటి గమ్ముతుందా చీకటి చీకటి సమయంలో వెలుగునిచ్చేవాడు చంద్రుడు అట్లా సృష్టించాడు దేవుడు ఆది చూస్తాం మొదటి అధ్యయనం చీ రాత్రులలో వెలిగి ఇవ్వడానికి చంద్రుని పెట్టిండు ఉదయ కాలము చూర్యుని పెట్టిండు చంద్రుని నక్షత్రంలో పెట్టిండి అని ఉంది అక్కడ వాక్యం కానీ వాటికి ఎందుకు చీకటి గమ్ముతుంది ప్రకృతి సహజంగా అయితే అది కాదు ఇది ఇంకొక దేనికో సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ దేవుడు చూపించే నాలుగు వారాల నుంచి ఈ మూడు గుంపులు దేనికి సంబంధించండి ఈరోజు మరికొన్ని విషయాలు చూపించినప్పుడు చూడండి ఒకేసారి అవన్నీ బయలుపరిస్తే వాటి పట్ల మనకి విలువ ఉండదు అందుకే ఆయన స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ బయల్పరుస్తా ఉంటాడు వీటన్ని నాకు కూడా పర్ఫెక్ట్ గా అవి అర్థమైనా అంటే ఈ రోజు వరకు అర్థం కాలేదు కానీ ఈ రోజు సాయంత్రం ఒక వాక్యం చూసినాక అవి ఎంత పర్ఫెక్ట్ గా అర్థమవుతున్నాయి ఈ రోజు వరకు నా పేడు దేవుడు కానీ లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి ఇవి చూపిస్తున్నాడు మనకు తెలుసు సూర్యుడు అంటే వేడికి సంబంధించింది వేడి దేనికి సంబంధించింది సూర్యుడు ఏ గుంపుకు సంబంధించింది చంద్రుడు ఏ గుంపుకు సంబంధించింది నక్షత్రంలో ఏ గుంపుకు సంబంధించినవి ఇవన్నీ మనకు చూపించండి భూమి దేనికి సంబంధించింది ఆకాశం దేనికి సంబంధించింది ఇవన్నీ చిహ్న చెప్పబడ్డాయి వాటన్నిటికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు సగానికి ఇప్పుడు కనీసం నేర్చుకున్నాం కానీ కొన్ని వాక్యాలు వచ్చినప్పుడు కంప్లీట్ గా అవి ఓపెన్ చేయవాలి ఎందుకంటే ముద్రలు విప్పినవాడైనా కంప్లీట్ గా అది ముద్రలు విప్పేస్తే మనకి ఇంకా అవి తేటగా అర్థమవుతాయి ఇక అర్థమైనంత మటుకు మనం సెలెంట్ కూర్చోడానికి వీళ్ళు ఒకసారి పర్ఫెక్ట్ గా నీకు తెలిసిందనుకో వాక్యము నువ్వు సెలెంటికి ఎందుకుంటావు ఎవరికైనా చెప్పడానికి ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్తావు అందుకొరికే నీకు బయలుపరుస్తుండేవి లేకపోతే ఎందుకు బయలుపరచాలా కాబట్టి ఇప్పుడు చూడండి ఈ సూర్యునికి చంద్రునికి నక్షత్రానికి సంబంధించిన ఎన్నో పోయినా మనం చూసినాం మొదటిదిగా ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ ఆమోసు గ్రంథము ఎనిమిది తొమ్మిది ఆల్రెడీ నేను వీటి గురించి విశదీకరించిన ఇంతకుముందు కాబట్టి ఈ రోజు మటుకు కేవలం చదవడం వింటాం అంతే ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షం అండ్ ఇట్ షెల్ కమ్ టు పాస్ ఇన్ దే సే దార్డ్ గాడ్ దట్ ఐ విల్ కాస్ ద సన్ టు గో డౌన్ అట్ నోన్ మధ్యాహ్నం మధ్యాహ్న కాలంలో సూర్యుడు అస్తమించిన నుండి ఎప్పుడన్నా అవుతుందా ఎప్పుడన్నా అయిందా ఇంతకుముందు ఎప్పుడు కాలే ఇక మీద కాబోతుందా ఈ వాక్యం ప్రకారంగా చెప్పండి వాక్యం తప్పక నెరవేరాల కదా కానీ సూర్యుడు మధ్యాహ్న కాలంలో అస్తమిస్తాడా సాయంత్రం అస్తమిస్తాడా ఆయన వాక్యానికి విరోధం ఎందుకంటే ఆది అది సాయంత్రమే విస్తరిస్త అస్తంభించాలని చెప్పిండు అక్కడ సాయంత్రం అస్తమించాలని చెప్పి ఇక్కడ మధ్యాహ్నం అస్తమించుము అంటే దానికి ఏమైనా అర్థం ఉందా చదువు చదువు ఉందా వాక్యం చదివే బ్రదర్ ఫాస్ట్ గా ఆమోసు ఎనిమిది తొమ్మిది చూడండి ఆ దిన నేను మధ్యాహ్న కాలమున సూర్యుని అస్తమింపజేదును చూడండి పగటి వేళ భూమికి చీకటి గమ్మును అంటే భూమికి చీకటి అమ్ముతే దానికి ఏమైనా అర్థం ఉందా భూమి చీకటి ఉంటే వెలుగులో ఉంటేంది అది అది శారీరకమైంది అది అదొక సృష్టం దేవుని చేతిలో అది సృష్టించబడింది అది దానికి చీకటి అయితేనేది వెలుగైతేనేది కానీ అది కోపంతో చెప్పబడుతున్న వాక్యం ఇది ఆయన కోపాన్ని చూపిస్తుంది ఈ రూపకంగా ఈ వాక్యంలో కాబట్టి ఇవి దేనికి సంబంధించిన మనం త్వరగా చూస్తాము దాని తర్వాత గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో చీకటి కావడం ఎన్ని పాత కాలంలో మనల్ని ముందుగానే హెచ్చరించునని మీకు చూపించాలని నేను చెప్తాను ఇవన్నీ మీకు గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వర్షంలో నైట్ షెల్ బి అన్ టు యూ దట్ యూ నాట్ హ్యావ్ ఎ విజన్ అండ్ ఇట్ షెల్ బి డార్క్ అన్ టు నాట్ డివైన్ అండ్ ద సన్ షెల్ గో డౌన్ ఓవర్ ద ప్రాఫిట్స్ అండ్ దే ల్ బి డార్క్ ఓవర్ దెమ్ చదవండి మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును ఇప్పుడు అర్థం చేసుకోండి రాత్రి కమ్మాలంటే ఈ దేనికి సంబంధించింది మీకు అంటున్నాడు సూర్యునిక చంద్రునిక నక్షత్రాలక మీకు అంటున్నాడు అక్కడ దేనికి సంబంధించింది అంటే సూర్యుడు చంద్రుడి నక్షత్రములు అవి ఆ ఆకాశం మీద సృష్టించిన ఆ సృష్టిం కాకుండా ఇంకో దేనికో సంబంధించినవి అవి అని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యంలో కాబట్టి ఇప్పుడు మరో సర్చో మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోదే చెప్పకుండా చీకటి కమ్మును అంటే అది అసలైంది ప్రవక్తలకు సూర్యుడు ఇక్కడ అట్లా లేదు ఇంగ్లీష్ బైబుల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే ప్రవక్తల ద సన్ షెల్ గో డౌన్ ఓవర్ ద ప్రాఫిట్స్ డిఫరెంట్గా ఉంది వాక్యం అక్కడ ఏముంది మీ ప్రవక్తలు మీ ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తవించును ప్రవక్తలకు సూర్యుడు కనిపించాడట దానికి ఏమైనా అర్థం ఉందా నిజంగా సూర్యుడు కనిపించకపోతే ఏమైనా ఉందా అర్థం మొత్తం ఫార్మర్ అయిపోతుంది సృష్టి ప్లానెట్స్ అన్ని ఒకదాని ఒక ఢీకొట్టుకుంటాయి ఎందుకంటే సూర్యుడు నుంచి అన్నిటికీ ఎనర్జీ వస్తుంది ప్రతి ప్లానెట్ కి భూమికి కూడా సూర్యుడు కనిపించకపోతే ఏమైనా మొత్తం కొలాప్స్ అయిపోతుంది ప్రకారం ఆలోచిస్తే కానీ దానికి సంబంధించింది కాదు ఈ వాక్యం అని చెప్తుంది మరి కొన్ని ఇంకా కొన్ని చూసినాక మీకు అర్థమైతుంది మొత్తం సువార్త ఎనాలుగా అదేమో ఇరవై తొమ్మిదో వచ్చినాం కొంచెం స్పీడ్గా మీరు ఎంత స్పీడ్గా చదివితే అన్ని వాక్యాలు ఇక్కడ చూడగలం మనం మతే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది చాలా ముఖ్యమైన అధ్యాయం బైబిల్ అంతట్లో మనకి వేస్తూ చూడండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును ఎప్పుడు చూసుకోండి చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు ఆకాశం నుండి ఆకాశం నుండి నక్షత్రములు రాళ్ళును మళ్ళా మూడు చూపిస్తున్నాడు అన్ని పాత నిబంధన కాలం నుంచి చూస్తే అన్ని మూడు మూడు మనకు కనిపిస్తా ఉంటాయి చీకటి సుణికమును చంద్రుడు కాంతినివడు నక్షత్రములు రాలును ఆకాశం నుంచి రాలును దాని తర్వాత ఆకాశం శక్తులు కదిలింపబడును అంటే ఇక్కడ నాలుగు గుంపులు నాలుగు గుంపులు కదిలింపబడ్డాయి మార్కు ఇరవై ఐదు మార్కు పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు బట్ చూడండి ఆ దినములు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ చాలా జాగ్రత్తగా నియంతాలి ఎందుకంటే మత్య సువార్తలు ఏముందంటే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అనుంది అంటే శ్రమలు అయిపోయినాక జరుగుతుంది అని అర్థం చేసుకుంటాం కానీ అది కాదు శ్రమలు అయిపోయినాక గానే కాదు శ్రమల మధ్యలో శ్రమలు నడుస్తా ఉంటే శ్రమల మధ్యలో అని మార్కు జ్ఞాపకం చేస్తాం చూడండి పదిహేను చూడండి ఆ దినో చూడండి ఆ దినంలలో ఆ శ్రమ తీరిన తర్వాత అంటే ఇంక ఎన్ని శ్రమలున్నాయో ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత అంటే ఆ దిన ఎన్ని శ్రమలు ఉన్నాయో ఇంగ్లీష్ లో చూపిస్తాను నేను చదువుతాను బట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్టర్ ద ట్రిబులేషన్ ఇన్ దోస్ డేస్ ఆఫ్టర్ ద ట్రిబులేషన్ ఆ దినములలో ఆ శ్రమ ముగిసిన తర్వాత అంటే ఇంకా ఎన్ని శ్రమలు ఉంటాయి అనేది అక్కడ తర్వాత చూడండి ఆ దినంలలో ఆ శ్రమ ముగిసిన తర్వాత ఏం జరుగుతుంది చీకటి సురునికమును చంద్రుడు తన కాంతినివ్వడు ఆకాశం నుండి నక్షత్రములు రాలను ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కాబట్టి పాత నిబంధన కాలం నుంచి మన కృత నిబంధన కాలం ప్రవక్తలు చెప్పిందే మన ప్రభు జ్ఞాపకం చేస్తాడు మన ప్రభు చెప్పిందే కాదు అపుస్తకాలం చూడండి రెండవ అధ్యాయము ఇరవై వచనం అపుస్తకాలము రెండవ అధ్యాయము ఇరవై వచనము ఇది పేజు చెప్పిన వాక్యం పేతుడికి ఎట్లా బయలుపరచబడింది చేపలు పట్టేటోడికి పరిశుధాత్మ అభిషేకం ఉన్నవాడు కాబట్టి దాన్ని గ్రహించగలిగిండు చెప్పగలిగాండు ధైర్యంగా చదువుకున్న వాళ్ళకి ఇది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ఈ రోజులనే అందుకే మనకి పరిశుధాత్మ అభిషేకం చాలా అవసరం పొద్దున్న లేస్తే ప్రవ్వా నూతనంగా నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించు ప్రవ్వ లేకపోతే నీవిటా ఎట్టి ప్రసాద్ చూడలేదు ఇవి ఎట్టి అర్థం కాదు ఎందుకంటే ఇంటెలిజెన్స్తో చూస్తే ఎప్పటికీ అర్థం కాదు ఇవి అందుకే మనకి ఆయన ఆత్మీయ నేతలను అనుగ్రహించాలి అందుకే నాకు ఈ ఈ ఈ శరీరకమైన నేతలు అవసరం లేదు ప్రభా నాకు ఆత్మీయ నేతలు కావాలా వీటిని నేను చూడకపోతే నా కాలం ముగించుకుంటే చూసుకోకుండా అర్థం చేసుకోకుండా అక్కడ పోయినాక అంత సర్ప్రైజ్లు ఉంటాయి పోయినవారు అటువైనా వరం దేవుడు చూపించండి మాకు పరలోకం పోయినాక ఆశ్చర్యం తెలుసా కొందరు ఎంతో సన్నిహితంగా ఉంటారట కొందరు ఆయన నుంచి పరలోకంలో కూడా మనస్వారాలిట్లా చూపించింది దేవుడ వాక్యం పరలోకంలో కూడా ఒకరేమో ప్రభు చెంత ఎంతో సన్నిహితంగా మరికొందరు అంటే పెద్ద గుంపు ఆయన నుంచి దూరంగా ఉంటారంట ఆ సర్ప్రైజ్ అటుపోయిన వారము ఆదివారము నాకు అర్థం కాకపోయింటే నాలో తీవ్రత ఉండదు ఇక మీదట నేను ఇంక ఎందుకు ప్రయాస పడుతున్నాను నా జీవితాంతం ప్రయాసపడి నేను ఆయన నుంచి బహుదూరంగా నివసించాలనా పర్లక రాజ్యంలో ఆయనకి సన్నిహితంగా ఉండాలా తండ్రి కుమారులు ఎంత సన్నిహితంగా ఉంటారు ఆయన మనల్ని అలింగానం చేసుకోవాలా మనం కూడా పోయి మన తండ్రిని అలింగనం చేసుకోవాలంటే కౌగిలించుకోవాలా తండ్రి ఎన్ని సమస్యలైపోయింది నేను నిన్ను చూడక నీతో పాటు ముఖాముఖిగా చూడక అన్న ఆ ప్రేమను వ్యక్తపరచాలంటే ఈ వాక్యం నాకు అర్థం కాని ప్రకారం నేను జీవించకపోతే కాదు గొప్ప జనము ఆయన వెలుగులో సంచరిస్తానంటే ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉంటారంట ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఇష్టం మనం ఐదవ అధ్యాయాలు ఉంది మత్తైస్వార్థ ఐదవ అధ్యాయమా ఐదవ ఉధ్యాయం మత్స్ వార్త ఐదవ ఉద్యాయంలో ఆ సీక్రెట్ మార్క్ బయలుపరచబడింది అటుపోయిన ఆదివారం ఆయన ప్రతిరోజు ఆదివారం ఉదయ కాలం ధ్యానించినప్పుడు ఇవన్నీ బయలుపరుస్తుంటాడు ఎందుకో తెలుసా ఆ ఎక్కువ టైం గడుపుతాం బైబుల్ వాక్యంలో తప్పుడు గడపం ఎప్పుడు గడిపినా నీకు బయలుపరుస్తాడు దేవుడు అది ఎందుకంటే ఆయన దృష్టిలో ఆదివారం అనేది లేదు శనివారం అనేది అసలేదు ఎందుకంటే ఇక్కడికి బ్రదర్ వచ్చేవాడు ఆయన అడిగిండు ఇస్రాయల్ ప్రజలకి సంపాత ఎప్పుడు క్రిస్టియన్స్ కి సంపా ఎప్పుడు నాకు ఈ డౌట్ క్లారిఫై చెయ్యి అని వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండు నేను వాట్సాప్ లో ఇచ్చింటు అనుకుంటాకూడదాన్ని క్లారిఫికేషన్ ఇస్ పేరుకి సపాత్ శనివారం అయితే క్రిస్టియన్స్ కి సపాతు ఆదివారం ఎందుకంటే ఆయన మూడవ నాడు తిరిగి లేచంటూ అది ఆదివారం కాబట్టి క్రైస్తవులు ఆదివారం విసినంగా ఆచరిస్తారు కానీ అప్పోస్తులలో ఆదివారం ఆచరించలే నీకు చూపిస్తాను ఎన్నిసార్లో వాళ్ళు ప్రతిదినప్పుడు సపాతి లాగా ఆచరించారు అందుకే కొలస రాష్ట్ర చూపిస్తాడు పౌలు విశ్రాంతి దినములు విషయంలోను అమావాస్య విషయంలోను ఎవడును మీకు తీర్పు నియామక కాలముల విషయంలోను మూడు విషయాలు అక్కడ విశ్రాంతి దినము అమావాస్య పండగలు నియామక దినములు ఈ మూడిటి విషయము ఎవడును మిమ్మల్ని తీర్పు తీర్చే అవకాశం ఇకుడి కాబట్టి ఏది విశ్రాంతి దినం అంటే ఇవి రాబో వాటి గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అసలైన సపాతో క్రీస్తు అయితే వీళ్ళు దినాలకి ఇచ్చినారు అంటే ఒక దినానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని విగ్రహంగా మార్చుకున్నావు క్రైస్తవులు అంతా ఒక దినానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతిరోజు విశ్రాంతి అందుకే వాళ్ళు ప్రతి ఇంట రొట్టె విర్చినారు ప్రతి ఇంట ఆరాధన చేశారు అప్పోస్సులు అప్పోస్సుల బోధ ఎక్కడుంది బోధయ్యే అప్పస్సులు బోధయ్యని నువ్వు పాటవాడంత మాత్రాన్ని నువ్వు అప్పసుల బోధలు ఉన్నావా నువ్వు దేవుణ్ణి ఒక సండేనే ఆరాధిస్తావా టూ అవర్స్ ప్రతిరోజు సబాతే ఆయనలో విశ్వా విశ్రాంతి నా సభాత్తు ఎవరంటే ఏసుమే ఎందుకంటే కొలసంలో పౌలకి జ్ఞాపకం చేసి పౌలకి రెండు వేల సంవత్సరం బయలుపరచబడింది నీకు ఈరోజు బయలుపరచబడుతుంది అంతే తేడా కానీ క్రైస్తవ సంఘం ఇంకా మేల్కోలే ప్రాధాన్యత ఇస్తుంది కేవలం దాని గురించి కాబట్టి ఇప్పుడు చూడండి ఇరవై వచ్చంలో పేతురు దీని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ప్రభు ప్రత్యక్షు ఆ మహాజనము రాకమునుపు అంటే ఇంకా రాదది మధ్యలో ఉంటుంది అది శ్రమలో ఆయన కంటిన్యూ అవుతుంటే మధ్యలో జరుగుతుంది ఆయన రాక మునుపు ఇది జరగాల ఏం జరుగుతుంది చూడండి చూడండి సూర్యుడు చీకటి గాను ఇప్పుడు చూసుకోండి ఇంతకు ముందు చంద్రుని మీద చీకటి అని ఉంది ఇక్కడ ఏముంది చంద్రుడు రక్తము గాను అంటే చీకటి రక్తానికి సాదృశ్యమా జాగ్రత్తగా వాటిని జ్ఞాపకం చేసుకోండి చీకటి అంటే రక్తానికి సాదృశ్యమా చీకటి దేనికి సాదృశ్యం వెలుగు వెలుగు లేని జీవితానికి సాదృశ్యం రక్తం దేనికి సాదృశ్యం రక్తం అంటే ప్రాణం రక్తం లేకుంటే జీవం లేదు వెలుగు లేకుంటే చీకటి చీకటి అంటే జీవం లేదు రక్తము లేకుంటే వెలుగు లేకుంటే జీవము లేనట్టే చీకటి చీకటికి ఆ మూడింటితో పోల్స్తున్నాడు చీకటి దేనికి సంబంధించిందంటే ఒకసారి ప్రాణం శరీరాన్ని విడిచిపోతే అంత చీకటి అన్నట్టు దానికి జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఇంకా ఇవన్నీ క్లియర్గా బయటకు వస్తా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈరోజు కొన్ని క్రొత్త విషయాలు మనం ధరించబోతున్నాం ఇవన్నీ ఇంతకుముందు దీర్ఘంగా ధనించినాం ఓపికగా ఉంటే మరోసారి మీరు అవన్నీ రికార్డింగ్స్ చవికి పెట్టుకుని అందరికీ హెచ్చరిస్తుంటాడు ఏంటంటే మీరు మొబైల్ ఫోన్స్ అలా వింటే సరిగ్గా క్లారిటీ ఉండదు ఎందుకంటే మీ పరిసరాలలో నాయిస్ ఎక్కువ ఉంటుంది అర్థమవుతుందా తర్వాత ఈ వాక్యాలు జనించాలంటే కొంత మీకు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అవసరం సైలెంట్గా ప్రార్థన పూర్వకంగా బైబుల్ ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని గ్యానిస్తుంటే ఆయన మాట్లాడుతుంటే మనం రాసుకుంటాము సిద్ధపడుతూ ఉంటాము కానీ నువ్వు మొబైల్ ఫోన్ అంత చిన్న స్పీకర్లా వింటుంటే క్లారిటీ ఉండదు దాని తర్వాత వన్ అవర్ మినిమం మెసేజ్ ఉంటే అది నువ్వు వన్ అవర్ ఇట్లా సౌండ్ పెట్టుకుని వింటే పక్కన కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది తర్వాత ఫోన్స్ వస్తుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకే నువ్వు ఫోన్ ఆఫ్ చేసుకుంటావు అందుకే బెస్ట్ ఏంటంటే తెల్లవారులేసో లేక నీకు నిద్ర పడలేదు అనుకో అప్పుడు మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మంచి క్వాలిటీ హెడ్ ఫోన్స్ తీసుకోండి ఈ లోకల్ రోడ్ మీద ఫిఫ్టీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఉంటే ఆ ఫోన్స్ తీసుకోవద్దు అవి ఇయర్ డ్రమ్స్ చెడగొడతాయి మంచి క్వాలిటీ హెడ్ ఫోన్స్ తీసుకోండి మినిమం త్రీ హండ్రెడ్ ఒక మంచి గుడ్ క్వాలిటీ హెడ్ ఫోన్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగుంటే చెవుకి పెట్టుకుంటే కూడా నీకు ఇరిటేషన్ ఉండదు క్లారిటీ ఉంటుంది ఇంక ఏ డిస్టర్బెన్స్ ఉంటావు అది పెట్టుకుని వింటే అది ట్వంటీ అవర్స్ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే దేవుడు చెవులు ఎందుకు పెట్టిండంటే ఈ చెవుల నుంచి హీట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి మన బాడీలోనే హీట్ వెళ్ళిపోతూ ఉంటుంది నీకు తెలుసా అది కదా మన బాడీలోని కొంత హీట్ ఆ చెవురి అందరాల నుంచి కూడా వెళ్ళిపోతా నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావు నీ బాడీలో హీట్ ఎట్లా పోాలా బయటికి ముఖ్యంగా తలభాగంలో ఉండే హీట్ బ్రెయిన్ చాలా హీట్ ఎక్కుతా ఉంటుంది తెలుసా కంప్యూటర్ ప్రాసెసర్ లాగా పనిచేస్తుంటది ఈ బ్రెయిన్ నువ్వు ఎంత చదువుతూ ఉంటే అంత హీట్ అవుతూ ఎంత హీట్ అయి అంత గ్లూకోజ్ బిల్ బ్రెయిన్ అందుకే ఎక్కువ చదివే వాళ్ళకి హెడేక్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే గ్లూకోజ్ ని మొత్తం శరీరంలో ఉన్న గ్లూకోజ్ అంతా పీల్చుకొని బ్రెయిన్ ఇంకా బాడీలో ఇంకా గ్లూకోజ్ ఏమి అప్పుడు అది హెడేక్ వస్తూ ఉంటుంది అందుకే వీటన్నిటి ప్రభు మనకు ఆల్రెడీ చూపించండు చదువు తప్పు సిద్ధపడాలా కొన్ని ఫ్రూట్స్ పెట్టుకోవడము మిల్క్ పెట్టుకోవడము అవి తాగుతుంటే నీకు ఇనఫ్ గ్లూకోస్ బిల్డఅప్ అయినప్పుడు బాడీలో చదువుతూ నీ బ్రెయిన్ స్ట్రెస్ కాదు స్ట్రెయిన్ కాదు అలసిపోదు సరే వాళ్ళంత డీటెయిల్గా మనం వాటిపోవద్దు కానీ ఇప్పుడు ఈరోజు కృత వాక్యాలు మనం చూడబోతున్నాం అంటే కృతం అంటే బైబిల్లో ఉన్నవే బైబిల్ లేనివి కృతం నేను బైబిల్ ఎప్పుడు చూపించదు ఎందుకంటే అందరు ఎక్కడెక్కడో పరిగెత్తనారు ప్రభు శిష్యులతో అంటున్నాడు అందరు ఎక్కడెక్కడో పరిగెత్తనారు నన్ను విడిచి మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా అంటే శిష్యులు అంటున్నారు మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలం సమస్తం మీరే కదా ఆయన వాక్యాన్ని విడిచి నేను ఇంకెక్కడ పోవాలా సమస్తం అయిన వాక్యమే ఆయననే వాక్యం కదా కాబట్టి క్రొత్తది ఏం లేదు అంత వాక్యంలో ఉన్నదే చూడాలి మనం దేవుడు నాకు బయలుపరిచిన కళలో అంటే నేను డౌట్ పడాలా ఇది నిజంగా ప్రభు నుంచి కలిగిందా లేక దృష్టి నుంచి కలిగిందా పరిశీలించాలా పరిశీలించి స్వీకరించాలా అన్న చేయకపోవడమే ఈరోజు క్రైస్తవ సంఘం మోసపోతుంది దుష్టత్వంలో పడిపోతుంది భక్తిహీనతలో పడిపోతుంది మనుషుల కల్పితాల చేత దయ్యం బోధ భూ బోధ భూతంల బోధ నికలెతల బోధ అని చెప్పబడింది దళితుల రాష్ట్రపత్రిక దయ్యం బోధ ఉంది దళితీ సంఘము దయంలో బోధను ఆచరించిందని ఉంది అక్కడ వాక్యం ప్రగడం వస్తే వాళ్ళు నికలెతల బోధ నికలైతుల బోధలు అంటే అంత విగ్రహారద సంబంధమైన బోధలు వాళ్ళు స్వీకరించారు కాబట్టి విగ్రహార్థన అంటే మనిషిని విగ్రహంగా తయారు చేసుకున్న బోధ అది అందుకే మనము వీటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వాటిని నెమరు వేసుకొని రాసుకోవాలా దీర్ఘంగా వాటిని ధ్యానించాలా ఇప్పుడు చూడండి లూకాట అధ్యాయం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదు నుంచి దాని తర్వాత మనం పాత్ర వెళ్ళిపోతాం తెలియ మనసర్బ మరియు చూడండి సూర్య చంద్ర నక్షత్రములలో నక్షత్రములను సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘో ఘోష వలన కలవరపడిన జనులకు చూడండి సమయో కలుగును ఇక్కడ మరికొన్ని విషయాలు బయలుపరచబడుతున్నాయి ఏమేమి ఉన్నాయి అక్కడ సూర్యుడు ఇక్కడికి వస్తే నక్షత్రాలు ఉన్నాయి బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే పోరవరం మనకు చూపించింది దేవుడు నక్షత్రాలు దేనికి సంబంధించినవి చంద్రుడు దేనికి సంబంధించినవి కొన్నిసార్లు నక్షత్రములు సర్పాలకు సాదృశ్యంగా ఉంటాయి కొన్నిసార్లు నక్షత్రములు గొప్పజనం సాదృశ్యంగా ఉంటాయి దాని గ్రంథంకి వస్తే నక్షత్రములు లక్ష మంది సాదృష్టంగా ఉంటారు వీటిని జాగ్రత్తగా పరిశీలించకపోతే ఇక్కడికి వెళ్లి కన్ఫ్యూజన్తో పోతారు ఇది ఎంతో పిచ్చిపోదరా అని వదిలేసిపోతారు అది జరిగే డేంజర్ది అందుకే కాంటెక్స్ సిచ్యువేషన్ కి తగినట్లు అర్థం చేసుకోవాలి అందుకు మనకి పరిశురాత్మ అని అవసరం నువ్వు ఎంత ఇంటెలెక్చువల్ గా ఉన్నా ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నా మోసపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది ఈ లోకానికి సంబంధించి బోధాది ఆ జ్ఞానం మనకి పరలోకానికి సంబంధించిన జ్ఞానం అవసరం అందుకే వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలా అవి నేను కూడా ప్రయత్నిస్తాను చూడడానికి ఈరోజు కాబట్టి ఇప్పుడు చూడండి ఎహెచ్కేల్ గ్రంథం ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై అధ్యాయం ఇది కొంచెం జాగ్రత్తగా ధ్యానించాలా ఎందుకంటే ఈ రోజు నుంచి మరీ విశేషమైన ఆశ్చర్యకరమైన విషయాలు మనం ఈ సూర్యునికి చంద్రునికి నక్షత్రాలకు సంబంధించిన విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ గా ఓపెన్ అయిపోతాయి ఇంకొంచెం సేపట్లో ఇవన్నీ ఇంకా తేటగా మనకు బయలుపరచబడతా ఉంటాయి చూడండి ఏహెచ్కెల్ బృందము ముప్పై అధ్యాయము మూడు తొమ్మిది ఇప్పుడు చూడండి ప్రభు అయిన యహోవా అంటే అది అయినా వలననే బయల్పరచబడుతుంది దేవుడే మనకు బయలుపరుస్తుంది ఏమో చూడండి ఇప్పుడు చూడండి గుంపులు గుంపులుగా ఎవడన్నా విన్నారా అయిపోదాం మనకి ఎప్పుడో తెలుసు గుంపులు ఏ గుంపులో ఉంటే గురి తిరిగి తెలుసుకొని పాట కూడా పాడితే గుంపులను ఎవరు తయారు చేస్తున్నారు ఇక్కడ చాలా తేటగా ఇప్పుడు చదవాల చదవాలి ప్రభు సెల్యూస్ ఏమన్నాగా గుంపులు గుంపులుగా జనులను సమకూర్చి నేను నేను నా వలను వల అంటే అది చాపలపాటైనది అట్లేదు ఉంది నేను నా వలను నీ మీదికి వేయగా ఇప్పుడు అర్థం చేసుకోండి నీ అన్నప్పుడు ఒక వ్యక్తి కదా నీ అంటే ఒకటి కానీ అక్కడ ఏముంది గుంపులు గుంపులు అంటున్నాడు గుంపులు గుంపులు అటు జనుల మీద నెల ఆయన వల వేస్తాడు ఇప్పుడు మీకు తెలుసు మనం గతంలో ఎన్నిసార్లు వచ్చినాం వల వేయడం దేనికి సంబంధించింది వల వేస్తే ఏమవుతుంది ఏమవుతుంది చెప్పుకోండి సముద్రంలో వల వేస్తాం చాపా ఉత్తచాపలు పడతాయా ఆ అది కొరైల రాష్ట్రపతిలో పౌలు జ్ఞాపనం చేస్తున్నారు మనకి అది గుంజినప్పుడు దాంట్లో రకరకాల జీవరాశులు పడతాయి వాటిని తీసుకొచ్చి కొన్ని గంపలు వేసుకుంటాము కొన్ని నేల పడేస్తాము కొన్ని నీళ్ళలు పడేస్తాము కొన్ని బయట పడేస్తాము అని చెప్తారు అక్కడ ఆ వాక్యం ఆ రీతికి వల వేసినప్పుడు గుంపులు గుంపులుగా పడతాయి అని ఇక్కడ వాక్యం ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ ఈ గుంపుల గురించి మనం ధ్యానిస్తున్నాం కొన్ని సమాచారాల నుంచి ఇక్కడ క్రైస్తవ సంఘంలో కేవలం రెండు గుంపులే ఉంటాయా మేకలు గొర్రెలనా లేక ఇంకా ఎన్ని గుంపులుంటాయా ప్రభు మనకి ఆరు ఏడు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే చూపించండు అవి నాలుగు గుంపుల ఇప్పుడు చూడండి ఆ గుంపుల గురించే మాట్లాడుతుంది ఇక్కడ గుంపులు గుంపులుగా ప్రజలు జనులను సమకూర్చి ఆయననే గుంపులు గుంపులుగా చేస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోండి ఎవడు మేకల గుంపు ఉంటాడు ఎవడు గొర్రెల గుంపులు ఉంటాడు ఎవడు సరపంల గుంపులు ఉంటాడు ఎవడు తేళ్ల గుంపులో ఉంటాడు ఎవడు గొప్ప జనం గుంపులు ఉంటాడు ఎవడు నక్షణ నక్ష నాలుగు మంది గుంపులు ఉంటారు అది ఆల్రెడీ డిసైడెడ్ అయిపోతుంది ఎందుకు అయిపోతుంది తీర్మానించుకునే విధానాన్ని బట్ ఎవడి గుంపులో వాడుంటాడు ఎందుకు నువ్వు తెలవకపోతే ఏ గుంపులో ఉండాలో ఆ గుంపులోనే వండిపోతావు తెలిస్తే ఏ గుంపులో ఉండాలో నువ్వు తీర్మానించుకుంటావు ఇప్పుడు దుష్టుల గుంపులో ఉండాలన్నా ఇప్పుడు ఉదాహరణ కీర్తల గ్రంథము మొదటి అధ్యయనం చూస్తాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుంటే చోట్ల కూర్చుండక ఇవి మూడు గుంపులు ఇవి దుష్టులు పాపులు అపహాసకులు ఇవి మూడు గుంపులు ఇవన్నీ సీక్రెట్స్ ఎప్పుడో కోడ్ చేసి దేవుడు బైబుల్లో ఎందుకు చేసి మొదటి సృష్టి ఆరంభం నుంచి ఈ గుంపులు ఉన్నాయి మూడు దుష్టులు పాపులు అపహాసకులు ఉంటారు ఎప్పుడు ఎక్కడ చూసినా గాని ఈ మూడు గుంపులు ఎప్పుడు కలిసే ఉంటాయి కానీ ఆ మొదటి అధ్యాయం మొదటి వర్షంలో చూస్తాము ఒక నాలుగవ గుంపు కూడా ఉంటుంది అది ఏ గుంపు అంటే వాళ్ళ సహవాసంలో ఉండక అన్నది నాలుగవ గుంపు అది ఏ గుంపు యహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్రంలో ధ్యానించే గుంపు ఆ గుంపులో మనం ఉండాలా అది నీకు తెలవకపోతే నువ్వు ఖచ్చితంగా మొదటి మూడు గుంపులలోనే ఉండిపోతావు అది తీర్మానానికి సంబంధించింది ను ఏ గుంపులో ఉండాలనో గురు తిరిగి తెలుసుకోకపోతే పాటపాటి కూడా వేస్తే కదా నువ్వు దుష్టుల గుంపులో ఉంటావా పాపుల గుంపులో ఉంటావా అపహాసకుల గుంపులో ఉంటావా లేక ధర్మశాస్త్రాన్ని దివారాతలో ధ్యానించే గుంపులు ఉంటావా ఇవి నాలుగు గుంపులు అవి కంటిన్యూ అవుతున్నాయి అనేసి యహస్కల్ గ్రంథంలో దేవుడు మనకు మాట్లాడుతుండే రు నాలుగు గుంపులు అవి ఒకటి కాదు రెండు కాదు పాత కాలంలో అంత నాలుగు గుంపులు కనిపిస్తాయి రొత్త నిబంధన వాక్యాల అన్నిటిలా నాలుగు గుంపులు కనిపిస్తాయి నాకు మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఏ వాక్యం చూసినా కనిపిస్తాయి ఈరోజు నీకు ఇంకెన్నో చూపిస్తా ఆ నాలుగు గుంపులను మరోసారి చూడండి సూర్యుడు ఒక గుంపు చంద్రుడు ఒక గుంపు నక్షత్రంలో ఒక గుంపు మూడు గుంపులు అవి ఆ మూడు గుంపులను చూసేది నాలుగో గుంపు వాడు అందులో నువ్వు నేను లేకపోతే నువ్వు సూర్యుని గుంపులో ఉండొచ్చు చంద్రుని గుంపులో ఉండొచ్చు నక్షత్రపు గుంపులో ఉంటావు చూడలేవు నీకు తెలియదు నువ్వు ఏ గుంపులున్నావు అదే నువ్వు ఆ ఆ మూడు గుంపులకు వెళ్ళి దేవుడి నీకు చూపిస్తాడు నువ్వు ఈ గుంపులు నువ్వు ఎందుకంటే తీర్మనించుకొని బయటకు వచ్చినావు కాబట్టి కాబట్టి ఆ మూడు గుంపులకి శిక్ష అనే ఈ వాక్యాలన్నీ చూపిస్తున్నాయి ప్రవచనాలు వాళ్ళకి చీకటిగా అమ్ముతుంది వాటికి వాళ్ళు రక్తవర్ణంగా మారుతారు వాళ్ళు అక్కడి నుంచి పడవే పడతారు అని చూడండి వాక్యాలన్నీ చూస్తాం మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు చదువు వల వేస్తాను ఈ వల చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఈ వల దీనికి సంబంధించింది వల అంటే ఏదో తెలుసా నెట్ అంటారు ఇది ఇంగ్లీష్లో బైబిల్లో దానికి ఒక మంచి పదం ఉంది ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు అంటే స్నేర్ అంటారు ఎస్ఎన్ఏఆర్ఇ స్నేర్ స్నేర్ అంటే చిక్కబడడం అనట్ వల వేస్తే చిక్కబడతాయి అన్ని కానీ మనము ఆ సము ఆ సముద్రంలో లేము కాబట్టి మనం వలలబడం అర్థమవుతుంది మీకు గోధుమలు గోధుమల గురించి గురువుల గురించి మీకు తెలిసి ఉపమానం పనివాడు గోధుమలు వేసి పోయిండు తర్వాత తెల్లవారి గురుగులు కూడా పెరిగినాయి అప్పుడు యజమాను పోయి అంటుడు దాసుడు అయ్యా మేము గోధుమలే చేసినాం కదా మళ్ళీ గురుగులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి వాటిని పెరికే వెళ్ళా అని అడితే యజమానుడు వద్దు పెరకద్దు రెండింటినీ పెరగని యుగ సమాప్తిగా చూసాం వాటిని గురుగులని కాల్స్తారు గోధుమలని పక్కకు తీర్చు కుట్టంపుకుంటారు బోధల్లో చాలా సార్లు నేను సంఘాలలో ప్రా పాస్టర్స్ చెప్పడం విన్నా గోధుమల గురించి గురువుల గురించి చెప్తారు యజమాని గురించి చెప్తారు దాసుని గురించి ఎవరు చెప్పాడు చూసింది ఎవడు మరి ఆ ఏ వాక్యంలో ఏ పుస్తకంలో నేను చూడలేదు ఇంటర్ప్రిటేషన్స్ కామెంట్రీస్ అలా చూడలేదు ఏ బుక్స్ అన్న చూడలేదు ఆల్ ద పారబుల్స్ ఆఫ్ జీజస్ క్రెస్ట్ అని ఒక బుక్ ఉంది ఉన్నారు నేను చదువుతున్నది స్టార్ట్ చేస్తున్నాను కానీ నాగడికి ఏ పుస్తకాలలో నేను చూడలేదండి దాసులు ఎవరు వాణికే ఎందుకు కనిపించినాయి నువ్వు నిజంగా గోధుమల గుంపులో ఉంటే నువ్వు చూడలేవు నీ పక్కన గురువుని వాడు వచ్చి నిన్ను తని నక్కనే చూస్తావు వీడు నా గురువు రాంగలలో నీ పక్కన నుండి హలలుయ్యే పాట పాడి నిన్ను మోసంగా ఇస్తే అప్పుడు గుర్తుపడతాను అని వీడు నాకు గురువులాగా పక్కన బలంలాగున్నాడు కదా అరేష్ మన అంతవరకు నువ్వు అంత కలిసి సహవాసం చేసినావు ప్రార్థన చేసినావు వర్షిప్ చేసినావు సేవలు కానీ ఎందుకు గుర్తుపట్టలేకపోయినావు ఎందుకు గుర్తుపట్టలేవు అంటే నువ్వు ఉన్నాడు గుర్తుపట్టలేవు నువ్వు అదే బయటికి వచ్చి దాసుని లాగా ఉన్నింటే సేవకుని సేవకునికే కనిపిస్తాయి తోటలో గోధుమలునే గురుగులునే నువ్వు ప్రభుత్వం మాట్లాడుతున్నావు ప్రవ్వా ఏం చేయలే ప్రవ్వ ఈ గోధుమలు గురుగులతోనే ఉన్నాయి ప్రవ్వా నేను ఏం చేయాల ప్రవ్వ నాకేమో గోధుమల మీద ప్రేమ ఉంది కానీ గురుగులు వాటిని పట్టుకుని గట్టిగా ఆ తోటలో నేను ఎట్లా వాళ్ళకి విడదలంటే నీ పని కాదు విడదీసే పని నీ సేవ జీవితం అదిగానే కాదు నువ్వు కొంతకాలం వెయిట్ చేయాలా ఆయననే వచ్చినప్పుడు వాటిని వేరుపరుస్తాడు ఇప్పుడు చూడండి ఆయన ఏష్యుడు ఆ స్నేరు ఆ మలలో ఈ గుంపులు గుంపులు అన్ని పడ్డాయి అని చెప్తుంది ఇప్పుడు చూడండి ఇంకా బాగా తేటగా చూపిస్తాడు దేవుడు విషయాలు అని నాలుగో వచ్చాం చూడండి గుంపులు అంటున్నాడు నిన్ను అంటున్నాడు అంటే నిన్ను అనేది ఒక వ్యవస్థ అందులో ఇవన్నీ గుంపులున్నాయి నిన్ను అన్నప్పుడు ఏ ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు తర్వాత చూస్తే గుంపులు గుంపులుగా నా ప్రజలు అంటున్నాడు అన్నాడు నా ప్రజలు అన్నాడు నా జన్మలున్నాడు కదా నా జన్లు ఎవరు చెప్పండి నా జన్మలు అంటే నా జన్మలు అంటే నా ప్రజలు అంటే నన్ను గుర్తించిన వాళ్ళు నన్ను స్వీకరించిన వాళ్ళు మరి నన్ను స్వీకరించిన వాళ్ళని నేను ఎందుకు వాళ్ళ మీద వాలేస్తాను చెప్పండి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను ఎందుకు నీ మీద వలేసి నేను చిక్కించుకుంటాను తర్వాత చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది నేను మిమ్మల్ని అందరినీ పట్టుకొని ఐ విల్ క్యాష్ అపాన్ ది ఓపెన్ ఫీల్డ్ అండ్ విల్ కాస్ దగవ రెండవ భాగం నాలుగవ కంప్లీట్ గా చదలే అండ్ విల్ కాస్ ఆల్ దౌల్స్ ఆఫ్ ది హెవెన్ ఆకాశ పక్షులను ఉంది ఇక్కడ ఉందా ఆకాశ పక్షుల నీ మీద నీ మీద చూడండి మిమ్మల్ని అందరినీ నేను వలేసి పట్టుకొని మీ మీద ఆకాశ పక్షులు వాలినట్లు చేసేదన్ను ఇక అర్థమవుతుందా నేను చెప్తుంది ఇప్పుడు నేను ధ్యానం వాక్యం ఆకాశ పక్షులకి మిమ్మల్ని అప్పగిస్తా అంటున్నాడు అవి గమునుంటాయా పీగా మన ప్రభు చేస్తా ఆయనకి ఎందుకు తన బిడ్డల మీద కోపం ఎప్పుడన్నా ధ్యానించిన రీతిగా తన బిడ్డలని ఎందుకు ఆకాశ పక్షులకి అప్పగిస్తా అందుకే ఇవి అర్థం కావాలంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అంతకుముందు ధ్యానించిన వాక్యాలు కనెక్షన్స్ చూసుకుంటేనే కాని మనకి ఇవి అర్థం కావు సరే కేవలము ఆకాశ పక్షులనే వాళ్ళటట్టు చేయిస్తాడా ఇంకేమైనా చేస్తాడా చూడండి గట్టి చదవండి వాళ్ళ ఆకాశ పక్షులను వాళ్ళనట్టు చేసి నీ వలన అంటే బికాస్ ఆఫ్ యూ నీ వలన ఆఫ్ యూ అంటున్నాడు భూ జంతువులను అన్నిటినా అన్నిటినీ కడు కడుపాల తిరిగి ఇచ్చిందేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే ఆయన ప్రజలని ఎవడు తినడు ఎవడు చంపాడు ఎవడు తనడు అర్థమవుతుందా మీకు ఎందుకు హతసాక్షులు అవుతున్నారు మంచిదే హతసాక్షులు ఇప్పుడు ఒకసారి రక్షణ పొందినాక నువ్వు ప్రాణం నీ నీ శరీరంలో ప్రాణం ఉంటే లేదాలా లేకపోతే ఏంది ఖచ్చితంగా నువ్వు పళ్ళకు రాదం పోతావు కానీ ఆయన ఎందుకు మిమ్మల్ని మరణానికి అప్పగిస్తున్నాడు అది ధ్యానించాల్సిన విషయం ఈ ప్రవచనప్పుడు ఈ మూడు గుంపులని ఎందుకు చీకటిగా చేస్తున్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల్లో ఎందుకు కాంతిని పోగొట్టుకుంటున్నారు కాంతి అంటే వెలుగు కదా వెలుగు అంటే ఏసులోగా వెలుగు వెలుగుని పోగొట్టుకుంటున్నారు ఏసు అని విడిచిపెట్టారు ఏసు అని పోగొట్టుకుంటున్నారు అందుకే ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఏస్తావు ఉండడు ఆచారబద్ధంగా ఆరాధిస్తూ ఉంటాము ఆచారబద్ధంగా ప్రార్థిస్తూ ఉంటాము ఆచారబద్ధంగా వాక్యం చెప్తా ఉంటాం ఆచారబద్ధంగా మనం నీతిక్రియలు చేస్తూ ఉంటాం కనికనిస్తూ ఉంటాం పేదవాళ్ళని ఆరాధనను ఆదరిస్తూ ఉంటాము పేదవాళ్ళను ఆదరిస్తాము ఇవన్నీ ఆచారబద్ధంగా చేస్తూ ఉంటాం కానీ ఈ గుంపులు గుంపులుగా వీళ్ళ మీద నెట్స్ వేసి వల వేసి వాళ్ళందరినీ ఆకాశ పక్షులకు అప్పగిస్తాడు భూ జంతులకు అప్పగిస్తాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఆకాశ పక్షులు అంటే ఏంటి భూ జంతులు అంటే ఏంది ఇవన్నీ చిహ్న పరంగా ఎందుకు చెప్పిండంటే చదువుకున్న వానికి ఇవి అర్థం కావు ఈ లోకపు చదువు అనే దృష్టిలో పెరిగితనం నువ్వు ఎంత ఇంటలెక్చువల్ గా ఎన్ని హై స్టడీ హై క్వాలిఫికేషన్స్ ఉన్నా ఇవి నీకు అర్థం కావు కానీ చదువు రాని వానికి ఇవి అర్థమైతే ఎందుకో తెలుసా ఇవి వీటిని చూపించేవాడు ఏస్తావు తప్ప ఎవరు కానీ ముద్రలు విప్పబడిందే మన మనకు చూపించినప్పుడు ఆకాశ పక్షులకి బీక్స్ ఉంటాయి కదా ఏమంటారు వాటిని ఏమంటారు తెలుగులో ముక్కు ముక్కు అంటారు కదా ముక్కే అంటారు బీ కంటారు ఇంగ్లీష్ లో సోంచ్ చోంచ్ చోంచ్ అంటరా అవి పొడడానికి అనటవి ఆ పక్షుల గుణగణం ఏంటంటే పొడుచుకొని తినడం అవి పొడుచుకొని తింటే అర్థం ఏంటంటే నీ నీ కాలం ముగించిన అర్థం అందుకే ఆ ఫరోక్ ఫోక్ బర్త్డే రోజు పండుగ చేసుకుంటాడు మరి తెలుసు అది ఫరోక్ బర్త్డే రోజు పండుగ చేసుకున్నప్పుడు ఏం చేస్తాను తెలుసా బర్త్డే చేసుకున్నప్పుడు భక్ష కారకుడిని పానదాయకుని పిలిపిస్తారు కదా ఆ భక్ష కారకుడి కలలో ఏం జరిగింటది ఆ భక్ష కారకుని కలలో వాడి తల మీద అన్ని భక్షాలు పెట్టుకుంటాడు పిండి వంటకాల పెట్టుకుని పోతుంటే ఆ తింటా ఉంటాయి ఆ దర్శనం ఆ కళ భావం రేపు నీ తల తీయబడుతుంది అని చెప్తాడు యోసెఫ్ కదా అట్లనే జరుగుతుంది కాబట్టి ఆత్మీయంగా ఎందుకంటే పాత నిబంధన కాలం మొదలుకొని యుగ సమాప్తి వరకు అవి మారవు విన నిరంతరం దేవుడు ఎప్పటికీ అవి మారవు ఆ వాక్యాలు మారవు పర్ఫెక్ట్గా ఉంటాయి మనం అట్లా పర్ఫెక్ట్గా చూడలేని స్థితిలో ఎందుకంటే మనం ఇంపర్ఫెక్ట్ మనం ఇంపర్ఫెక్ట్ మన శరంలో మనం ఇంపర్ఫెక్ట్ ఈరోజు కూడా అందుకే మనం సంపూర్ణంగా తయారు కావాలంటే ఏం చేయలేడు పౌలు అంతే జ్ఞాపకం మీరు సంపూర్ణ లవ్ తక్కువ అంటాడు సాగిపోవాలి దీంట్లో ఆయన వాక్యంలో సంపూర్ణంగా సాగిపోవాలా శాస్త్రంలో నీతి కంటే మీ నీతికి అధికం కానిచ్చు మీరు పర్లవ రాజల్లో ప్రవేశించలేదు అంటాడు సేవకుల కంటే మీరు సంపూర్ణంగా తయారు కావాలా అది జీవితం అంటే కేవలం పాఠాలు పాడుకొని బర్షిప్స్కొని వెలిగిపోయేది కానీ పాఠాలు చేసుకునేది లవ్ ఫీస్ట్ చేసుకునేది కానీ ఈ రోజు సంఘాలు అంతా లవ్ ఫీస్ట్ అలవాటు హైదరాబాద్ ఒకప్పుడు లేదు లవ్ ఫీస్ట్ లవ్ ఫీస్ట్ అంటే ఏం తెలుసా చర్చి అందరూ బిర్యానీస్ తెచ్చుకొని తింటారు అది లవ్ ఫీస్ట్ ఒకప్పుడు లేదు నేను చర్చకు ఒక ప్రజలు వస్తాను మనకు తెలిసిన వాడు ఏం చేస్తే ఏది లేట్ అయింది ఈరోజు అంటే ఈరోజు లవ్ ఫీస్ట్ అంటే మా చర్చిలో అన్నాడు ఈ లవ్ ఫీస్ట్ అంటే నాకు తెలుసు ఆయన నుంచి అడుగుదాం అనేసి ఏది లవ్ ఫీస్ట్ అంటే మీరు ఏం చేస్తారంటే అందరం కాంట్రిబ్యూట్ చేసుకుంటాం పైసలు పోయి అల్ఫాడోల్ నుంచి బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అందరం పంచుకొని బిర్యానీ తినిపోతాం అంటే అరే లవ్ దాని లవ్ ఫీస్ట్ ఎందుకు అంటారు లవ్ ఫీస్ట్ అంటే ఇతరులతో పంచుకునేది కదా లవ్ అంటే నువ్వు పేదవాడిని రోడ్ల మీద ఉన్నవాడిని వాడికి ఆశ్రయం లేని వాడిని బీదలను వాడిని తీసుకొచ్చి వాడికి పంచితే బిర్యానీ లవ్ కదా అది నీ మీరు తింటే అది లవ్ ఫీస్ట్ కాదు మళ్ళీ మీరు వచ్చింది చాలా స్పెషల్ చర్చ్ నుంచి లవ్ ఫీస్ట్ అని చెప్పి నీ అతను బిర్యానీ తింటే అది లవ్ ఫీస్టా కాదు అట్లా తయారైపోయిన చర్చలన్నీ బ్రేక్ఫాస్ట్ చర్చలు స్టార్ట్ అయినాయి తెలుసా అది వెస్టర్న్ కంట్రీస్లో ఉంటాయి యాక్చువల్గా సరే నేను నేను ఈర్షతో చెప్తలేను వాళ్ళ మీద ఒక ద్వేషం నాకేం లేదు చివరికి ఏమైందంటే పాపం వాడు పొద్దున్నే అలసిపోయి సండే సాటర్డే వరకు పనిచేస్తాడు సోమవారం నుంచి సాటర్డే వరకు పనిచేసి తెల్లవారులు వేసి చర్చ్కి వస్తాడు వాడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వస్తాడు చర్చ్కి అందుకే చర్చ్లో బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం మేము ఇంకొదరు అంటున్నారు వాడు ఇంటికి పోయి ఎప్పుడు వండుకొని తినాలా అందుకే లంచ్ పెడుతున్నాం మేము ఇవి బాగా ఆహారం పెట్టడం తప్పులేదు కదా అంతా కరెక్టే కానీ నువ్వు టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు జీవాహారం మీద పెడుతున్నావా లేక బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ల మీద పెడుతున్నావా ఇప్పుడు చెప్పండి నాకు జలేసా నాకు జలేసా నాకేం లేదు ఈర్ష కుళ్ళు నీ సమయం దొంగలిస్తుండేవాడు నువ్వు ఎప్పుడు తినలేదా బిర్యానీ ఎప్పుడన్నా తినచ్చు కదా బిర్యానీ కావాలనుకుంటే నాకు తెలిసే కొన్ని కుటుంబాలు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం కంపల్సరీ బిర్యానీ తింటాయి అసలు నువ్వు ఎందుకు ఫాస్టింగ్ ఉంటే తెలియదు అర్థమవుతుందా మనం అట్లా ఉంటే మన మీద ఎందుకు నెట్టివేయడు చెప్పండి మీరు ప్రకృతి సహజంగా జీవించినప్పుడు ఆయన మాటని కైకొని దాని ప్రకారంగా జీవించినప్పుడు ఆయన నీ తను మాట్లాడుతున్నా కూడా నువ్వు విన్ని తృణీకరించినప్పుడు నీ మీద ఎందుకు నెట్టివేయడు నిన్నెందుకు ఆకాశపాక్షులకు అప్పగించద్దు నిన్నెందుకు భూ జంతువులకు అప్పగించద్దు అక్కడ ఉంది భూ జంతులు అనేశ్ ఆయన విధానం అది ఎందుకు అంటే నిన్ను అప్పగించ అది కూడా ప్రేమ చూడండి ఆయన శిక్ష ప్రేమ కుమారుని శిక్షించకపోతే వాడు దుర్బీజే అయిపోతాడు అంటే వాడు పరలోకానికి అనార్హుడా అర్థం శిక్షించకపోతే నరకానికి పోతాడు అది ఆయన ప్రేమ ప్రేమించే శిక్షిస్తాడు ప్రేమించే హెచ్చరిస్తాడు మనం ఎందుకు ఈ హెచ్చరికమైన హెచ్చరికలతో కూడిన సేవని ఏర్పరచుకున్నాం మనం కూడా అందరికి అందరికి ఆదకరమైన బోధ చెప్పొచ్చు కదా నా గతంలో ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ క్రితం సేవలో ప్రార్థన చేస్తే ససతలు అయ్యడి కుప్పలు కుప్పలు మనుషులు పడిపడ ప్రార్థన చేస్తాయి నేను ఆ బోధ ఎందుకు విసర్జించిన ఆ బోధ ఆహ్లాదకరమైంది ఆనందకరమైంది ఐశ్వర్యంతో కూడినది మనుషులు నిమ్మలంగా ఉండేది ఇది నిమ్మలమైన బోధ కాదు ఇది కఠినమైన బోధ ఇది హెచ్చరించే బోధ నేను అప్పుడు వాళ్ళని ప్రేమిస్తున్నాను ఇప్పుడు ప్రేమిస్తున్నా అందుకు వీటిని చూపిస్తున్నాను ఎందుకంటే వీళ్ళందరి మీద బర్డ్స్ వచ్చి పొడుచుకొని తినబోతున్నాయి ఎవరు బర్డ్స్ మీ గెలుసు తేళ్లకు సాదృశ్యం నీ పక్కన ఉండి నేను మొత్తం పొడిచి పొడిచి తినేసాడి అందుకే శిష్యులు అడుగుతున్నారు ప్రభా ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రభా మీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే ఆయన ఒక విషయం చెప్పిండు పీనుగా ఎక్కడున్నో గద్దలు అక్కడ పోవాలన్నాడు ఎందుకు చెప్పింది చెప్పండి యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘము పీనుగ లాగా అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చీకటిని పొందుకుంటున్నారు వాళ్ళు కాంతిని పోగొట్టుకుంటున్నారు వెలుగుని పోగొట్టుకుంటున్నారు చనిపోయిన వాళ్ళకున్నారు ఈరోజు అందుకు గద్దలు వాళ్ళని కొడుచుకొని తింటున్నాయి పీనుగా ఎక్కడున్నో గద్దలు అక్కడ పోగా ఉన్నాడు అది సూచన వాళ్ళు అనుకుంటున్నారు పలాని సంవత్సరము పలాని తేదీ ఈ యుగం ఎండవుతుందేమో ఆయన రాకడా సమీపమో అనుకున్నాడు ఆయన ఏమంటున్నాడు అది తేదీకి సంబంధించింది కాదు అది సమయానికి సంబంధించింది కాదు అది ఒక సూచనకి సంబంధించింది ఏం సూచన ప్రపంచమంతటా పీనుగలాగా తయారైతుంది మతపరమైన జీవితము గద్దలు ఆ పీనుగని ముచ్చుకొని తింటుంది ఇది జరుగుతుంది ఇదే ఈ వాక్యం ఈ ప్రవచనం దానికి సంబంధించింది యుగ సమాప్తిలో సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో ఇట్లా తయారైడు ఇవి నేను కొంచెం స్పీడ్గా పోతాను ఇవి ఎందుకంటే రెండు నాలుగు ఎనిమిది పేజీలు ఎక్కువ అవుతుంది ఐ విల్ కాస్ ఆల్ దౌల్స్ ఆఫ్ ది హెవెన్ టు రిమైన్ అప్ ఆన్ అండ్ ఐ విల్ ఫిల్ ద బీస్ ఆఫ్ ది అర్త్ విత్ ది తెలుగులో చదవండి ఆకాశ పక్షుల గురించి నాలుగో వర్షం రెండో భాగం ఆకాశ పక్షులన్నీ నీ మీద వాళ్ళనట్లు చేసి నీ వలన భూ జంతులు అన్నింటిని కడుపార తినిచ్చేదన్ను మొత్తం తినేస్తారు కడుపార అంటే కంప్లీట్ అని అర్థం నేను అర్థం చేసుకోవాలి కడుపార అంటే పర్ఫెక్ట్ గా అర్థం ఏం మిగిల్చాడు గొప్ప జనము అన్ని పోగొట్టుకుంటారు ఆస్తి అంతస్తులు నేను మీకు ఎన్నిసార్లు అనిపించిన యుగ సమాప్తిలో గొప్ప జనం అంత పోగొట్టుకుంటారు ఆస్తులు ఎందుకంటే వాళ్ళు ఆస్తులు ప్రేమించరు ధనా ఈశ్వర్యాన్ని అన్ని పోగొట్టుకుంటారు ఎవరు దోచుకుంటారు సర్పములు తేలని ఇక్కడ చెప్పబడింది ఫౌల్స్ ఆఫ్ ది ఎయిర్ అంటే పొడుచుకునేవి భూ భూ జ భూ జంతువులలో ఏది బహు కుయుక్తి గానేది కాబట్టి ఇది సర్పల సాదృశ్యం ఇవన్నీ ప్రభు మనకు చూపించింది ఇప్పుడు చూడండి ఐదవ వర్షం అండ్ ఐ విల్ లే దై ఫ్లెష్ చదవండి నీ మాంసమును ఎందుకు చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఆయన మాంసంను తన తన బిడల మాంసం పర్వతముల మీద వేస్తాంటే ఎందుకు అంత కోపం తన బిడ్డల మీద మీ మాంసమును పర్వతముల మీద విస్తరింపజేస్తున్నాడు అర్థం చేసుకోండి పర్వతంలో ఇది ఏం సాధోషం అంటే పర్వతముల మీద దేవునికి మందిరాలు కట్టుకునేటోళ్ళు వాళ్ళందరూ వెనకడికి పర్వతముల మీద దేవుని అర్థించే వాళ్ళు కాబట్టి పర్వతముల మీద వాళ్ళ మాంసం ఉంటుంది అంటే ఎక్కడ జరుగుతుంది ఇది చెప్పండి మందిరాల దగ్గరనే జరుగుతుంది మందిరాలలో జరుగుతుంది ఇదంతా యుగ సమాప్తికి వచ్చినప్పటికీ కాబట్టి వాళ్ళ మాంసం ఎక్కడ వెనగలుతా అంటున్నాడు పర్వతముల మీద అంటున్నాడు అండ్ ఫిల్ ద వ్యాలీస్ విత్ దై హైట్ చదువు లోయలన్నిటినీ నీ కళే బలులతో నింపేదను లోయలన్నిటిలో నీ కళే బలములతో అంటే తన బిడ్డలు అందరు సస్తరు తెలంగాణ భాషలో చెప్తే ఇంకా బాగుంటుంది కఠినంగా అందరు చస్తారు అని ఉంది ఇక్కడ వాక్యం ఎవరు మరణానికి అప్పగిస్తా అంటున్నాడు దస్ సే ద లాట్ గాడ్ దేవుడైన చదవిస్తున్నాడు ఆయన్నే చేస్తా అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు అర్థం ఈ వాక్యం అర్థమైనా కా నువ్వు అన్నువా తీర్మానించుకోవాలి కదా నేను అన్ను ఉండను నేను తీర్స్ నేను తీర్మానించుకున్నాను ఇప్పుడు కాదు టూ థౌజండ్ నేను తీర్మానించుకున్నా ఈ వాక్యాలు నాకు అప్పటికే అర్థమైనాయి స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి కంప్లీట్గా అర్థం కాలేదు స్టార్ట్ అయినాయి ఇప్పుడు నాకు ఇంకా కరెక్ట్గా అర్థమవుతున్నాయి అనేసి నేను చెప్తలేను పర్ఫెక్ట్గా అర్థమైనాయి నాకు ఇంకా ఫైవ్ కూడా అర్థం కాలేదు ఆయన వచ్చే టైంకి అర్థమవుతుందేమో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అర్థం కానీ అవసరం లేదు ఎందుకంటే ముఖాముఖే చూస్తాను కాబట్టి అన్నీ అర్థమైపోతాయి కానీ ఈ శరణ్ విడిచిపెట్టక ముందు పట్టు ఈ ప్రయాసం అయితే విడిచిపెట్టాలి ఇవన్నీ నేను అర్థం చేసుకోవాలా చేసుకోవాలా మీలాంటి వాళ్ళకి మన లాంటి వాళ్ళకి ఇవన్నీ నేను నేను చూపించాలా వేస్ట్ కావద్దు ఎందుకంటే ఇది అక్కడి నుంచి నా సొంత తలపులకి వెళ్ళి కాదు ఇప్పుడు చూడండి కొంచెం స్పీడ పోతాం ఆరో వచనం ఆరో ఆరో వచనం మరియు భూమిని చూడండి నీ రక్తధార చేత పర్వతంలో వరకు నేను తడుపుదును భూమిని నీ రక్తదార చేత పర్వతం వరకు తడిపేదని అంటే రక్తము ఏర్లై ప్రవహిస్తుంది ఈ నాలుగవ బూర హెచ్చరిక ఇవన్నీ భాగదేశ్ చాలా కాలం కిందట కూడా జ్ఞాపం చేసిన మొదటి బూర నుంచి నాలుగవ బూర వరకు కేవలం హెచ్చరికలు హెచ్చరిస్తున్నాను ఇంకా హెచ్చరిస్తున్నాయి ఇంకా హెచ్చరిస్తున్నాను ఐదవ బూర నుంచి స్టార్ట్ అవుతుంది శిక్షలు శ్రమలు అంటే నా తీర్పులు ఐదవ గుర స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం కూడా త్వరగా సిద్ధపడుతున్నాం వాటిని అర్థం చేసుకోవడానికి కొరకు ఇవన్నీ మనకు అర్థమయ్యేటప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇవి నేనంటే ఎప్పుడు స్టార్ట్ అయిపోతాయి బైబుల్ కాలేజ్ చూస్తాను బుక్స్ అలా చూస్తాను ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి కొంతమంది అంటారు వాళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి కొన్ని కొన్ని పుస్తకాలు నేను చదివిన దాన్ని ఇంగ్లీష్లో ప్రిటరిజం అంటారు థియాలజీ టర్మ్ అది ప్రిటరిజం అంటే ఇవి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి ఇంకా ఏం లేవు ఆల్రెడీ అయిపోతే మనం ఎందుకంటే కూర్చోవాలి శిమలు ఆల్రెడీ అయిపోయినాయి అంట అంటే మన వచ్చేసి అలా కదా ఆయన వచ్చేసి మనం తీసుకొని పోవాలా కదా ప్రిటరిజం ఫాల్స్ బోధి ప్రిటరిజం అంటారు దాన్ని ఇంగ్లీష్ లో అంటే ఆల్రెడీ అయిపోయింది అని కొంతమంటారు సార్ సంఘం ఎతబడ్డాక అవుతుంది బ్రదర్ అంటారు ఎక్కడుంది వాక్యం ఎవ్వరు చూపించలేరు నాకు తెలుసు ఎందుకంటే లేని ఎక్కడికైనా చూపిస్తాం చాలా మంది చెప్తారు లేదు బ్రదర్ సంఘము ఎత్తబడక ముందు ఎత్తబడినాక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఎక్కడుంది అట్లాంటి వాక్యం ఒక్క వాక్యం చూపించబడ్డా ఎవరు చూపించలేరు లేని వెంట చూపిస్తారు ఒకవేళ అది నిజమైతే సంఘం ఆల్రెడీ ఎత్తబడినాక నీకు ఇవన్నీ వాక్యాలు ఎందుకు అవసరం అవసరం కూడా లేదు అందరు ఎత్తబడినాక ఇవి నీకెందుకు అంటే ఇవి విడబడ్డ వాళ్ళ కొడుకు విడబడ్డ వాడి అయితే నువ్వెం చదువుతున్నావు నువ్వు చదువున అవసరం లేదు ఇప్పుడు అర్థం చేసుకోండి ఇవి అందరి వరకు చెప్పబడ్డాయి హెచ్చరికలాగా చెప్పబడ్డాయి ఇవి నువ్వు ముందే గ్రహించగలిగితే ఆ ఆపదల నుంచి తప్పించుకుంటావు ఆ వలలో నువ్వు ఉండవు ఎందుకు తెలుసా వల ఎక్కడ వేస్తున్నాడు సముద్రం మీద వేస్తున్నాడు భూమి మీద వేస్తున్నాడు ఓపెన్ ఫీల్డ్ ఉంది ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ మీద వేస్తున్నాడు కానీ మనం ఎక్కడున్నాం నువ్వు సముద్రంలో ఉంటే వలలో చిక్కబడతావు బబులూల్లో ఉంటే చిక్కబడతావు చత్రేక మిషక అభ్యంతా ఎట్లా దొరికినరో అట్లా దొరుకుతుంది మళ్ళీ ధాన్యం లాగా ధాన్యం దొరకలేదు వివరణ ధ్యానించనామా ట్రై చేసినాం ధ్యానించడానికి ధ్యానించినమా ధ్యానించలే దగ్గరకు వచ్చి పోయినాం ఎప్పుడు ధ్యానించలే కానీ ఇప్పుడు కూడా ఓపెన్ చేయను డైలాగ్ ఆ బోధ ఇప్పుడు ఏం స్టార్ట్ చేయండి బోధ ఏంటంటే ఈ ప్రశ్న చాలా మంది పాస్ అసలు నాకు ఇవ్వలేదు ఆన్సర్స్ ఆ ప్రతిమని నెప్పుకద్దు నిలబెట్టించి సకల వాయిద్యాలు వాయించినప్పుడు అన్ని ఉంటాయి కదా విపంచిక సంపంగి మృదంగము పిలనగురు అన్ని వాయించినప్పుడు అందరూ దానికి సాగిలపడి మొక్కాల ఎవడైతే మొక్కడో వాణ్ణి అగ్నిగుండంలో వేస్తాడు అది ఆజ్ఞ అప్పుడు కొంతమంది ఏం చేశారు గమనిస్తారు ఎవడు వేస్తున్నాడు శత్రగ్ మేష అభ్యర్థోళ్ళు ఆ రోజు దాన్ని పూజించలే దానికి సాగిలపడలే అప్పుడు ఏమైంది వాళ్ళు పోయి చెప్తే రాజు ఏం చేసిండు ఇష్టం లేకుండా ఆగ్గా ఉంది కాబట్టి ఆగ్ఞా నెరవేర్చాలి కాబట్టి శత్రిశ్ అర్బుని అగ్నిగుండంలో వేసారు దాని తర్వాత నాలుగవ వ్యక్తి కనిపించింది ఆయన ఏ స్లో మీకు తెలుస్తా అన్ని బోధలు కాబట్టి ఏ స్లో కాపాడండి వాళ్ళని కానీ శమల గుండరు అది పాయింట్ ప్రవంచ్ ధ్యానిప్పుడు దర్శరీతి జానిస్తప్పుడు వాళ్ళు శమల గుండా కానీ దానియలు ఎందుకు అగ్నిగుండంలో వేయబడలేదు అని నేను వేసిన ప్రశ్న మీరున్నారు ఎప్పుడు నేసినప్పుడు ఆ ప్రశ్న అంటే దానిలు పూజించండి అదాన్ని ఏ అట్ల ఎట్లా పూజిస్తారున్నారు అవును పూజించండి ఎందుకూడో పూట వాళ్ళు దానియాలు పూజించినప్పుడు వాళ్ళకి ఎందుకు దొరకలే దొరికింటే ఇష్టం లేదు లోపల దానియాలు వాళ్ళ కళ్ళలో ఎందుకు పడలే దాని ఎక్కడోడో వాళ్ళు ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉంటాయి ఏ బుక్లా కనిపించవుకి ఏ కామెంటరీస్ లా కనిపించవు నీకొక్కడికే కనిపిస్తాయి ఎందుకంటే వారికి అనుగ్రించబడలేదండి నీకే కనిపిస్తుంది నాకు తెలుసా జవాబు ఒక టైంకి నీకు చెప్తాను నేను ఖచ్చితంగా కానీ ఇప్పుడు చూస్తున్న బోధ వేరే అంటే మీరు తర్వాత రెగ్యులర్ వస్తారనేసి నేను చెప్తున్నాను మీకు ఎట్లన్నా ఏ రోజు ఒకరోజు చెప్తారు కదా నేను ఈ వాక్యం తప్పక కాబట్టి అంటే నేను మిమ్మల్ని ఏదో నేను అట్రాక్ట్ చేసుకుని చెప్తలేను మీరు నా తట అట్రాక్షన్ ఇప్పబడద్దు అర్థమవుతుందా మీరందరూ అట్రాక్ట్ కావాల్సింది వేసుకో నన్ను అట్రాక్ట్ చేస్తే మోసపోయినట్లేదు నేను అట్రాక్టివ్ గా వేసుకోవద్దు ఇక మీదట అది అర్థమవుతుందా మనమందరము ఆయనకు అట్రాక్ట్ కావాలా అందుకోరికి ఈ వాక్యం చూపిస్తున్నాం ఇప్పుడు వీళ్ళందరూ మరణం అవుతారు ఎంత అన్యాయంగా ఉంది వీళ్ళ పరిస్థితి వాళ్ళ మాంసము పల్లెపురంలో ఎక్కడ పడతడా నింపికేస్తాడు వాళ్ళ వ్యాలీస్ అందులో కొండల మీద దాని తర్వాత వాళ్ళ రక్తము దారులాగా ప్రవహిస్తుంది అంట దేశం అంతటా అదైంది వాళ్ళు చెరకొని పోబడక ముందు విలాపవాక్యములు ధ్యానిస్తే నీకు అర్థమవుతుంది విలాపవాక్యములు ఎవరు ధ్యానించాడు ఏ చర్చలో ధ్యానించారు నీ వ్యక్తిగత జీవిత ఆరాధనలో కూడా ధ్యానించాన్ని ఎందుకంటే ఆ ధ్యానిస్తుంటే అంతే ఏడిపోస్తూ ఉంటది ఇస్రాయల్ ప్రజలు అంత రక్తపాతమై ఇర్మియా రాస్తాడు విలాపవాక్యములు దేశమంతా రక్తం ధర వహిస్తుంది ప్రభ్వా అని ఏడుచుకుంటే ప్రార్థన చేస్తాడు విలాపం ఏడుపు కదా వేదన వేదనతో ప్రార్థన చేస్తాడు బబులు వాళ్ళు చెరగొని పోతడు వ్యతిరేకించిన వాళ్ళందరినీ సంహరించారు దేశమంతా రక్తంతో నిండి మీరు అనుకుంటుండ్రో అక్కడికి ఎండి అయిపోయిందని లేదు విలాపవాక్యములు మన కాలం కనుక రాయబడి మన కాలంలో రాబోతుంది ఎందుకే మతేసు వార్తలు చూస్తాము ఆ దినం నా శ్రమ చాలా భయంకరం అగుప్తులు నెరవేరింది అది మళ్ళా యువ సమాప్తి చివరికి అది నెరవేరబోతుంది ప్రపంచం అంతటా మరణకాండ ఎక్కడ భయంకరంగా ఆ దినం అది విశ్రాంతి దినమే కానీ చలికాలం మందే కానీ ఉండకుండా ప్రార్థించండి అన్నాడు అంటే విశ్రాంతి దినం జరుగుతుంది అని హెచ్చరించింది డైరెక్ట్గా క్లు ఇచ్చింది మన ప్రభు విశ్రాంతి దినమున మరణకాండ స్టార్ట్ అవుతుంది అంటే సండే చిక్కబడతారు నెట్ ఇవన్నీ మనం ప్రవేశిస్తుండే మీరు అనుకుంటున్నారు వాడినవాడు వాడు పొలిటిక్ వచ్చిండు వీడు మినిస్టర్ అయిండు వాడు ఏదైనా లీడర్ అయిండు వాళ్ళకి మనమంటే వ్యతిరేకము ఆ గుంపు ఉంది మతపరమైన గుంపు ఉంది మనం అంటే వాళ్ళకి లేదు మీరు అనుకుంటున్నారా అది వాళ్ళంతా వాళ్లే వచ్చేదని నేను అనుకుంటున్నా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ప్రవ్వేలు చెప్తున్నారు చూడండి ఇక్కడ కంపెనీ ఆఫ్ మెనీ పీపుల్ అన్నది ఇంగ్లీష్ లో ఇంకా బాగుంది మొదటి వర్షంలో మూడో వర్షంలో కంపెనీ ఆఫ్ మెనీ పీపుల్ తర్వాత చూడండి ఇక్కడ ఈ ఆకాశ పాక్షులని తీసుకొస్తుంది ఆయన అదొక క్రైస్తవ అదొక మతపరమైన గుంపు భూ జంతువులు అదొక మతపరమైన గుంపు దాని తర్వాత ఏడవ వచ్చిన నేను నిన్ను ఆర్పివేస్తాను ఆర్పేస్తానడు నీ ప్రాణం నీ జీవము ఆరిపోతుంది నీ వెలుగు ఆరిపోతుంది ఎందుకు నువ్వు సరిగా వెలగకపోతే కష్టంగా నియంత్రణ నువ్వే వస్తుంది నీలో నూడె లేనప్పుడు ఏమైతుంది బుద్ధిని కన్యకరణ దీట్లో అదే వాక్యం ఇది గొప్ప జనము బుద్ధిలేని కన్యాకర్ వాళ్ళ దివిటిలో ఆగిపోతాయి ఐ షల్ పుట్ ది ఇంగ్లీష్ లో ఐషల్ ఐ అంటే ఆయన అథారిటేటివ్ గా చెప్తున్నాడు ఆయననే అధికారం అంతా అక్కడి నుంచే రావాల్సింది ఆయనే చెప్తున్నాడు ఐ షల్ పుట్ ది అవుట్ చదివాడు మళ్ళా నేను నిన్ను ఆర్పీ చదవండి చాలా జాగ్రత్తగా ఆకాశ మండలంను చూడండి ఆకాశ మండలంను మరుగు చేసేదను ఇది చాలా ముఖ్యమైన వాక్యం నేనైతే సాయంత్రాన్ని జ నాకు చాలా బాధ అనిపించింది ఆదమవాలని తరిమివేసినాక తలిపేసి పడేసండు దానికి దేనికి ఏదైనా తోటకి ఆదను అవలని తన తోట అంటే పరలోకానికి సాదృశ్యం అది ఏదైనా తోటలకి వెళ్ళి తరిమేసినాక ఏం చేసిండు దానికి ఇద్దరు దూతలని కాపలా వాళ్ళకి అగ్ని కట్గాలిచ్చి వాళ్ళు ఒక్కసారి అక్కడికి వెళ్ళి మాయమైపోయింది అనట్లేదు ఈరోజు ఒక్క ఇది ఎక్కడుంది కొంతమంది సైంటిస్టులు ట్రై చేస్తారు ఏదైనా తోట నిజంగా నాకు ఎక్కడ ఉన్నాయి దొరకను అప్పుడు ఏమంటుంది సార్ ఏ అది ఉత్ది స్టోరీ బైబిల్లో ఉత్త స్టోరీ ఉంది అది ఎక్కడ లేదు ఇప్పుడు ఉంటే ఎవిడెన్స్ చూడాలి కదా ఇట్లా మాట్లాడతారు నువ్వు ఇట్లా వాక్యం చెప్తుంటే ఆడియోస్ ఎకెళ్ళు వాడు లేస్తాడు అటువంటి వాడు నాకు తెలుసు ఖచ్చితంగా భవిష్యత్తులో లేస్తాడు లేస్ట్ మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఏ నువ్వు చెప్పాడు అంతా ఉత్ది బైబిల్లో ఉందంటే నమ్మాదా నేను నిజంగా ఏదైనా తోట ఒక రోజు ఉంటే ఈ రోజు కనిపించాలి కదా ఎందుకు లేదంటే అప్పుడు నువ్వేం చేస్తావు నాకు తెలిసి కొంతమంది క్రిస్టియన్స్ ఏం చేస్తారో ఈరోజు సైంటిస్టులు ఆ బైబుల్ ఆది కాండంలో ఉన్న కొన్ని సూచనలు ఉన్నాయి అది ఎక్కడ ఉండే అక్కడ పోయి కూడా వెతుకుతున్నారు వెతికి అన్ని రీసెర్చ్లు చేస్తున్నారు మన టైం కూడా అయిపోయింది ఎగ్జాక్ట్లీ కాబట్టి నువ్వు ఎట్లా వాళ్ళని ఎదుర్కొంటావు బైబుల్ వాక్యం నిజమని ఎట్లా రుజువుపరుస్తావు ఆ కాలంలో మనం ఉంటున్నాం ప్రభు మనకు ఎన్నో చూపించింది ఎటువంటి ప్రశ్నలకైనా జవాబు ఇక్కడ ఉంటుంది కానీ వాడు ఎందుకు ఇస్తున్నాడు నిన్ను సవాల్ చేయడానికి వేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు నీ గొప్పతనాన్ని చూపించుకుని వానికి జవాబిస్తున్నావా కాదు నువ్వు జాగ్రత్తగా పరిశీలించి ప్రభావం నేను జవాబు ఇవ్వాలన్నా వద్ద నా తను నేను నా గొప్పతనాన్ని ప్రొటెక్ట్ చేసుకుని జవాబిస్తున్నానని లేక నిన్ను మహిమపర్షణ కొరకు నేను జవాబిస్తున్నానా నువ్వు దేవుని కుమారును వా అని ప్రశ్నిస్తాడు ఆయన దేవుని కుమారుని ఎక్కడ ఉంది చెప్పండి ఏసు ప్రభు తనంతటా తాను తన నోటి ద్వారా నేను దేవుని కుమారుడుని ఎక్కడ చెప్పిండు చూపించగానే ప్రశ్నేస్తున్నారు ప్రపంచం అంతటా మీరు చెప్పండి మీరు చూపించగలరా నేను చూపించగలను చెప్తాం కూడా పిలాతున్నాడు పిలాత దగ్గర పిలాతకి ప్రభుకి సంభాషణలో చెప్తాడు నువ్వు దేవుడి కుమార్నవా అంటే నువ్వు అంటాడు అంటాడు ఖచ్చితంగా అట్టాడు అది ఎప్పుడు మనము గ్రహించగలము వాటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు రాబోదినలలో వీళ్ళందరు నీకు ప్రశ్నలేయబోతున్నారు నీకు ఆ జవాబులు లేకపోతే ఆ క్షణం నువ్వు ప్రభుని స్వీకరిస్తున్నావా ప్రభుని తృణీకరిస్తున్నావా ప్రభు నామాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నావా విజృంభించి నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయితే మీకు చెప్తున్నా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సంఘాలలో దూరి ఎందుకంటే అది ఓపెన్ కదా ఎంట్రెన్స్ చర్చలల్లో దూరుతారు పాస్తారు వాక్యం చెప్తుంటే వాళ్ళు లేచి నిలబడి మాట్లాడతారు మార్గశ వార్త అధ్యాయంలో ఒక వాక్యం ఉంది మీరు మరణకరణం అనేది ఏది మీకు హాని కలగదు ఇదిగో నేను పైసలు తీసుకొస్తాను తాగుతావా అని చెప్తాను అప్పు నువ్వు తాగుతావు నిజంగా పాస్తారు అంటే పులిపిట్ట మీద అందరు ముందు తాగుతే ఏమి ఒక సేవకుడు తాగుతే నేనే హాస్పిటల్ తీసుకుపోయినా గతంలో జరిగిందండి ఏ నాకేం కాదు నేను ఈ వాక్యం ధ్యానించిన నాకు విశ్వాసం బాగుంది అని టిక్ ట్వంటీ తాగిండు గాబర గాపర చేస్తే పోయి గాంధీ హాస్పిటల్ చేసినాం టైంకి తీసుకొచ్చారు లేకపోతే పోయేటోడు వీడు అన్నట్టు అర్థమవుతుందా కాబట్టి ఏంది మరణకారణమైంది అనేది ఆత్మీయమైన తెలియకపోతే నువ్వు నిజంగా అది శారీరకమైంది అనుకుంటావు పాయిజన్ తాకితే నీకేం కాదు హాని అనేసి నువ్వు ప్రకృతి సహజంగా చూసినావు అది ప్రకృతి సహజమైన వాక్యంగానే కాదు ఫాములు ఎత్తి పట్టుకుందరు అవి మీకు హాని చేయమని నిజంగా నువ్వు ఫాములు పట్టుకుంటావా దాన్ని చంపనీకే చూస్తావు కదా సరే వాటి గురించి మనం అంత దీర్ఘంగా ఇప్పుడు ధ్యానించాం గానీ ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ఇక్కడికి టెంపరీగా ఫుల్ స్టాప్ పెడుతున్నాం వచ్చేవారం దీర్ఘంగా ధ్యానిస్తాం ఎందుకంటే ముప్పై రెండవ నీకు అర్థం కాకపోతే మనం ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి వెతుక్కుంటున్న ఈ నాలుగు గుంపులు క్లియర్ గా నీకు ఎప్పటికీ అర్థం కావు రేపు అర్ధన ఎవడు మిమ్మల్ని ప్రశ్నలు వేసినా ఎక్కడైనా రుజువుపరచు నాకు విజయవాడ చెప్పలేదని అడుగుతున్నాడు ఈ నాలుగు గుంపులు ఎక్కడన్నాయి సార్ నాకు చూపించండి అని అడుగుతున్నాడు నేను చూపిస్తాను చాలా సార్ ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి చూపిస్తే విలువ ఉండదు అర్థమవుతుందా అడగంగానే చూపిస్తే వాడికి విలువ ఉండదు నేను చూసినా ఇక్కడ కేసులు యేసు గురించి మనం మనకు ప్రశ్న వచ్చింది ఇక్కడ నన్ను మహిమ పరచము నన్ను మహిమ పరచండి అని ఆయన ఇక్కడ అడిగండి ఆ ఎక్కడ లేదు కదా బైబిల్లో ఉంది అని సవాల్ చేసినప్పుడు చూపించినప్పుడు పట్టించుకుంట్రా చూపించా నేను యోహన్ సువార్తల ఎన్నో వాక్యాలు తండ్రి నీ దగ్గర ఉన్న మహిమ నన్ను నాకు అనుగ్రహించింది నీకు ఎంతో బాధ ఇప్పుడు నన్ను మహిమపరచుము నేను నిన్ను మహింపరచలాగన నీవు నన్ను మహిమపరచుము అని అంటాడాయన ప్రార్థనలో ఉన్నాయి అవన్నీ కాబట్టి అందుకే ఎక్కడ మనము ముత్యాలు జల్లాలో అక్కడ చల్లాలా అంటే నేను కఠినంగా చెప్తలేను కోపంతో చెప్తలేదు ముత్యాలు ఎక్కడ చదివితే ఎవడికి విలువ ఉంటుందో వాడికే దొరుకుతుంది మీకు విలువ అంటే ముత్యాలు మీద చేసుకుంటారు మీకు విలువ లేకుంటే ముత్యాలు ఏం చేస్తారు తొక్కుంటే పోతారు తనేసిపోతారు ఇది ఇది ముత్యాలు ఇప్పుడు మనం ధ్యానం ముత్యాలు ఎవడికి విలువనో వాడే స్వీకరిస్తాడు వీటి వాక్యాలను తక్కిన వాళ్ళు రెగ్యులర్ గా వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతకాలం నుంచి బంద్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఎందుకసే తనలోకి ఇది అని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మనతో పాటు ఎంతో సవాసం ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొత్త వాళ్ళు వస్తుంటారు పాత వాళ్ళు పోతా ఉంటారు సరే అది విధానం దేవుని విధానం అది ఎవరి మీద మనకు ద్వేషం లేదు అందరు ఈ సత్యాన్ని ఎందుకంటే మనం నిస్వార్థతతో ఇవన్నీ ప్రయత్నిస్తున్నాం నేర్చుకోవడానికి అనేకులు వీటిని గ్రహించాలా అదొక్కటి చూడబోయారని పర్లోక ఆకాశాన్ని నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదాన్ని ఇక్కడ ఆపేస్తాను ఆకాశ మండలాన్ని మరుగు చేస్తున్నాడు ఎందుకో తెలుసా మీరు ఆకాశవాసులు కారు ఒకప్పుడు మీరు ఆకాశవాసులు కానీ మీ భక్తిహీనత వలన మీరు ఆ యోగ్యతను పోగొట్టుకున్నారు అందుకు కిందకు పడవే ఆకాశం నుంచి క్రిందకు పడవేయబడుతున్నారు మొదటి బూర ఊదినప్పుడు అదే మొదటి బూరన కాదు మూడో కూర మూడో కూర పెద్ద కొండ వంటిది మండి చిన్న పెద్ద కొండ అక్కడి నుంచి పడవేయబడింది ఆ కొండ దేనికి సాదృశ్యం మతపరమైన క్రైస్తవ జీవితాన్ని సాదృశం అని గణించినాం కాబట్టి ఆకాశ మండల నుంచి కింద పడవేసినాక అది మూసేస్తున్నాడు వీలకి చాలా దుఃఖకరం నువ్వు ఏం ఏం పాటలు పాడుకుంటున్నావు ఎందుకు వర్షం చేస్తున్నా కూడా నీకు తెలదు నీకు ఆకాశం నా ప్రార్థనకి జవాబు ఏమొస్తలేదు నాకెందుకు ఈ కష్టం నాకెందుకు ఈ బాధ ఒకవేళ దేవునికి ఏర్పాటు అనేది లేనేమో ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటా అంటారు మనుషులు కషాలు వస్తే కానీ ఆకాశాన్ని ఎందుకు మూసేసేయండి ఆకాశ ఎందుకు నీకు మూసేసేయండి దాదామ వాళ్ళకి ఎందుకు ఏదైనా తోట మూసేసేయండి మన భక్తిహీనత వలన కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మనము ప్రతిక్షణము ఆయన చెంత నిలబడల్లా దాసుల్లాగుండలా గోధుమల్లాగా గురుగుల్లాగా కాదు ఒకప్పుడు గోధుమల్లాగా ఉంటే కానీ ఇప్పుడు వాటి సావాసాలకి వెళ్ళి బయటికి వచ్చినాం కాబట్టి మనము దాసుల్లాగా ఉండి మనము గోధుమలకు పరిచర్ చేస్తున్నాం గొప్ప జనానికి పరిచర్ చేస్తున్నాం గురుగులతో మనకు ఎటువంటి సావాసం ఉండదు వేస్ట్ అవి వినవు సర్పండు ఎంత చెప్పినా వాళ్ళు మాటలు వినరు కాబట్టి నీ ప్రయాసం వాళ్ళ గురించి వేస్ట్ చేసుకోకు పందికి పంది ముందు ముత్యాలు వేస్తే వేస్ట్ అంటాడు కాబట్టి నువ్వు ఎవరికి ముత్యాలు వేయాలని నీకు తెలవాలా కాబట్టి మన ప్రయాసం అంతా గోధుమలకే గోధుమలకి ఈ వాక్యాలు చూపిస్తే వాడు చావడు వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు నేను ఆల్రెడీ చచ్చిపోయినా చావలేదా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ మనం అందరం ముందుగానే పాలు పొందిన వారు అన్నమాట రోమే రాష్ట్ర పత్రిక జానిస్తాం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం మనం ఆల్రెడీ పునరుద్ధరణం పొందిన వాళ్ళం బాప్సం తొట్లకి వెళ్ళి బయటికి వస్తే పునరుద్ధానమే కదా తొట్టిలో నా ముంచబడితే సమాధి చేయబడ్డట్టు చనిపోయి సమాధి చేయబడి పాత జీవితం క్రొత్తంగా బయటకు వచ్చినట్టు నువ్వు పునరుద్ధరణ పొందిన ఇప్పుడు నువ్వు ఆరోనాకి సిద్ధపడుతున్నావు ఆయన వచ్చే టైంకి ఆ అనుభవము ఎవరు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ మున్ మూడు గుంపులను ఉండ తీర్మానించుకోవాలి మొదటి రెండు గుంపులు తెగవే పడిన చతులని చక్రగ్రతలు చేసిన చాలా సంవత్సరాలు చాలా మూడవ గుంపే మీ యొక్క ప్రయాసం వాళ్ళైంది సగం సత్యం సగం ఉండి అపహాసకులు వీళ్ళంతా గొప్ప జనం యేశ్వన్ నవ్వుతున్నారు సెఫర్ని కొడుతుంటే నవ్వుతున్నారు గొప్ప చుట్టూ తమాషా చూసేవాళ్ళు వీళ్ళందరూ మన ప్రయాసము తమాషా చూసే వాళ్ళ కోపం అరే నీకు సత్యం తెలియకుండా నువ్వు తమాషా చేస్తున్నావా అని కోపం ఉంటుంది కానీ మనకు తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు బ్రవ్వ వీళ్ళని క్షమించు అన్న సత్యం నువ్వు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు క్షమించాలా వాళ్ళకి వాళ్ళ నీకు ద్వేషం ఉండద్దు ప్రేమ చూపించాలా మనల్ని సవాల్ చేసినా అరేవాడు గొప్పచనే గుంపులో ఉన్నాడు వాళ్ళ మీద కోపం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి నేను చూపిస్తా వాడికి ఏదో ఒకరోజు మారాడా మారుతున్నాడు మన బందరం ఎట్టు ఎవడో చూపిస్తేనే బయటకు వచ్చినాం కదా కాబట్టి ఇప్పుడు మనం బాధ్యత తీసుకుంటున్నాం సృష్టి ఆవర్తం మొదలుకొని ఈ రోజు వరకు ఇటువంటి సేవ ఎవ్వరూ చేయలేదు ఇంకా కాలం ముగించే టైంలో ఇటువంటి సేవ విజృంభించి పోవాలి మనమే కాదు ఇంకా ఎంతమంది చేయాలి అందుకే మనం ప్రయాసపడి అందరికి ఇవి చూపిస్తున్నాం ఇవి చూపిస్తేమవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు గుర్తుపడతావు ఏ గుంపులు ఉండాలంటే ఆ గుంపులో ఉంటావు ఈ మూడు గుంపులలో నువ్వు ఉండవు బయటకు వచ్చే మనమంతా బయటకు వచ్చే బయటికి క్రైస్ చర్చ్ అంటేనే కాల్డ్ అవుట్ ఎక్లిసియా అంటే గ్రీక్ భాషలో ఎక్లీసియా అంటే బయటకు పిలబడ్డవారు లోపలు ఉన్న వాళ్ళ బయటకు పిలబడ్డవారు ఎక్లీసియా అంటే చర్చ్ చర్చ్ పదము గ్రీక్ లో ఎక్లీసియా ఎక్లీసియా అంటే బయటకు పిలబడ్డవారు మనకి లోపలనే ఉన్నారు లోపలంటే దీని నెట్టుబడుతుంది ఖచ్చితంగా పడుతుంది దీని వాళ్ళ కాబట్టి మనం తీర్మానించుకున్నాము ఎట్టిపరిస్త వాళ్ళతో మనకు సవాసం లేదు కానీ గొప్ప పట్ల మనం ప్రేమ చెప్పించాలా వాళ్ళని ప్రపంచం నడిపించాలా అటువంటి సేవ జీవితంలో ప్రభులు అడిపించాలని ప్రార్థిస్తాం పరుశుద్రవగుదేవా మీకు వందాలనే మీరు అనేక పర్యాలు మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రేమిస్తూ మాకు ఇవన్నీ చూపిస్తున్నారు కానీ మేమే నిర్లక్ష్యం చేస్తాం నేను మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ఈ విషయాలు గ్రహించిన ప్రభావ ఈరోజు వాటిని మా జీవితంలో నెమరవేసుకోవాలా వాటిని పాటించాలా వాటిని అవలంబించుకోవాలా అన్నిట్లో ప్రకటించాలా ప్రకటించే సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సాయంత్రం సన్న ప్రభు మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీరే కాదు అదించండి సులేశిత ఇంటికి చేర్చండి మా చాలీతమని ఓ ప్రభు విశాంతి దండి ప్రభావ వేకుని లేసిపరిచే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించి రేపర్దిన ప్రభావ అనేకులకు ఈ సత్యాన్ని మేము ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని పరిశుద్ధ నామాంన ప్రార్థించి తండ్రి అమ్మేను